ప్రార్థన స్టార్ట్ చేస్తాం సూత్రం ప్రవాహ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తివంతంగా సర్వోన్నతుడ మహోన్నతిగా తండ్రి కృపా సంపూర్ణ జీవం దేవా నీకేశ్వతులు స్రోతాలు అర్పించుకోవడం అయినా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రవాహ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా నా దేవ మమ్మల్ని సజీవత నిలబెట్టుకున్నారనైనా దేవారాత్రి మమ్మల్ని కాచి కాపాడి మీ ప్రేమతో మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారనైనా మీ కృప వెంబడి కృత్రులు మాకు అనుగ్రహించి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవ పరిశుద్ధుల ఏకయ్యా నీకే స్థతులు స్రోతాలు అర్పించుకోవడమైనా గొప్ప దేవ ఇక మధ్యకాల సమయంలో ప్రభా అండి నా దేవాన్ని నామని మేము కూడుకున్నాం ప్రభావ మీకు పరిశుధాత్మ అభిషేకాన్ని ప్రభావ మనందరినీ నింపండి ప్రభావ నైనా మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగరించాను ప్రభావ మీరు మాత్రం మాట్లాడానికి ప్రభావ మరి అలాగ ప్రభావ మీకు దేవా మీ బాధల దగ్గర ప్రభావం మీరు మాత్రం మాట్లాడండి మా హృదయాలు చదివిన ప్రభావ మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ మేము కూడా పరిశుద్ధి ఉండాలి యథార్థ హృదయం కలిగి ప్రభావ ఎందు సేవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు మీ నూతనమైన అభిషేకాన్ని మాకు సాయినా బిడ్డ త్వరగా మీరు నడిపించిన అయినా ప్రతి ఆటంకాలను కొట్టివేను ప్రభావిత సమాప్తి చివరి అంచులు మేము ఉంటున్నాం ప్రభావ మీరు ఆఖరి శ్రమించిన ప్రతి ప్రవచనాన్ని మా కాలంలో నెరవేరుతున్నాయి బహుభయంకమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభా నైనా ఈ శ్రమంలో ప్రభ ఎవరు కూడా కదిలింపబడుతున్న ప్రభా ప్రతి ఒక్క బిడ ప్రభావ మేము స్థిరమైన మనసు కలిగే ప్రభా స్థిరత్వం కలిగే ప్రభా విశ్వాసంలోని ప్రభా ఓ ప్రభావ మీకు కార్యాభివృద్ధి అని ప్రభావ ఎప్పటికీ ఆసక్తి లే అందరం ఓ ప్రభావ మా ప్రయాసం వ్యర్థం కాకుండా ప్రభా అయినా మీ లోకంలో ప్రభావం మీకు ఆత్మ జీవితంలో ప్రభా ఆత్మలో మేము ప్రాయస పడాలా సేవ జీవితంలో ప్రాయస పడాలా ప్రతి దశలో ప్రభా మీకు అంగీకారంగా మేము జీవించాలని మీరు సాగడానికి ప్రభావ నైనా ఇష్ట ప్రభావ పరిచర్య మీరు మాకు అనుసరించిన ప్రభా గొప్ప దైవానికి నా ప్రభాక పరిచర్య తొలిముట్టించాలా ప్రభా చివరి వరకు ప్రభావితం మీరు కొనసాగించుకోవాలా మీరు అక్కడి పర్యంతరం ప్రభా నైనా మేము నైనా అనేకులు ప్రభావితంగా ప్రకటించాలా అనేక ఆత్మల ప్రభావితం ఖరీధి మీద తీసుకొని రాలా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించమంత ఆదిష్టమైన ఓ దేవా అతి దేవా త్వరగా పెడతాన్ని ఆటంకస్తున్న దురాత్మని కాల్చేయండి ప్రభావ ఇంకా ఎంతో మంది ప్రవారు ఆయన ప్రతి పెట్టి త్వరగా నడిపించండి కొట్టివేసి ప్రభావ ఈ మీటింగ్ అంతట్లో మీరు మహిమనుందని ప్రభ నైనా యేసూ ప్రభ మా తలంపులు ఆలోచన సమస్తం కొట్టి మమ్మల్ని మీ కంట్రోల్ తీసుకుని మీరు సమర్పించుకుంటున్నాం ఓ ప్రభావ మీ ఆకం ద్వారా మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు క్రీస్తు పరిషుద్ధ నా మమ్మల్ని ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్యా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 రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణలో స్థాపించనే సియోనులోనున్న స్థుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించేనే సీయోనులోనున్న స్థుతుల సింహాసనమును రాజాది రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజ తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలకం వర్ణన కందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును నా త్యాగము చేసి వర్ణన కందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును నాకొరకు త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యము తో కాడుచున్నావు దినెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదాం రాజాది రాజా రవి కోటిజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజ రవి కోటిజ రమణీయ సామ్రాజ్య పరిపాలక హల కందని ఉన్నతమైన ఉద్దేశములను నా ఎడల సఫల పరచి ఊహల కందని ఉన్నతమైని ఉద్దేశములను నా ఎడల సఫల పరిచి ఊరేగించు చున్నావు విజయోత్సవముతో ఏ కన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలు ఊరేగించు చున్నావు విజయోత్సవముతో ఏ సయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలు రాజాది రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజ రవికోటిజ రమణీయ సామ్రాజ్య పరిపాకం ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకై సిద్ధ పరచితివి మాకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకై సిద్ధ పరచితివి నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షి ంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షి నైకాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే రాజాది రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణలో స్థాపించేనే సియోనులోనున్న స్తుల సింహాసనమును విడువని కృపణలో స్థాపించేనే సియోనులోనున్న తుతుల సింహాసనమును రాజాది రాజ రవి కోటిజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజ రవి కోటిజ రమణీయ సామ్రాజ్య పరిపాలక హయాలు మనం అది లౌదీయ సంఘంకి సంబంధించిన బోధని ముగించుకుంటాం నెక్స్ట్ వీక్ నుంచి కొత్త చాప్టర్ ప్రకటన గ్రంథంలోని కొత్త అంశం మనం చూడబోతున్నాం ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానిస్తున్నాం పరిశుద్ధేవా మీకు వణనాలనైనా కృపగల తండ్రి మీకు స్తోత్రాలు వేసయ్యా మీ యొక్క తండ్రి మీ కృపను మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మీ యొక్క వాక్యాన్ని ధనించబోతుండగా లవోదికీయ సంఘానికి సంబంధించిన విషయాలు మేము ధనిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు దయచేడినైనా కేవలం మీ యొక్క పరిశుధాత్మ తప్ప ఏవి ఎవరు కూడా మాకు ఇవి ఖచ్చితంగా ఎవరు చూపించలేరు ఏ పుస్తకాలు ధనించినా ఇవి అర్థం కావు ప్రవ్వ కాబట్టినైనా మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం మాకు ఆదరణ అవసరం నైనా ఈ దినాలలో వీటిని మేము అర్థం చేసుకోకపోతే ఓ ప్రవ్వ రేపటి దినా మిమ్మల్ని ముఖాముఖిగా చూసినా కూడా తండ్రి మేము ఎందుకంటే సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారా దినం అనుంది వాక్యం మా తేసు వార్తలు కాబట్టి నైనా మీ మాది కాదు మిమ్మల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి మిమ్మల్ని హత్తుకోవాలి అటువంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి మీకు మాదిరి క్రీస్తుకు మాదిరిగా మేము జీవించాలనైనా పౌలు ఆ విషయంగా హెచ్చరించాలైనా కాబట్టి ఈ సత్యాన్ని మేము గ్రహించి జీవించే బిడలుగా తయారు చేయమని పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి మనము ఆల్మోస్ట్ ఇది ఇది నాలుగవ భాగం అనుకుంటా లవదీక్య సంఘానికి సంబంధించిన విషయాలు జానిస్తున్నాం మనము ప్రకటన గ్రంథంలోని చివ్వరి సంఘం అన్నట్టు పౌలు పద్నాలుగు సంఘాలని స్థాపించినట్టు మనం చూస్తాం బైబిల్లో అపోస్ల కార్యం తర్వాత రోమా సంఘం మొదలుకొని ఆ తెసలోనికా సంఘం చివరి వారికి వచ్చేటప్పటికీ అవి ఏడు సంఘాలు ఉంటాయి వాటితో పాటు వాటి ఆ ఆ సంఘాల పక్కననే ఈ సంఘాలు ఉండేది అన్నట్టు ఒకప్పుడు ఉదాహరణకి కొలసి సంఘం అనుకోండి కొలసి సంఘానికి పక్కననే ఇది ఉండేది లవోదకియా అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆయన కొలసికి రాసినట్లే పత్రిక లవోదకియా కూడా రాసిండు అవి రెండు పక్క సిటీస్ ఇప్పుడు మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లన్నా లవోదకియా కొలసి పక్క పక్క అవి ఒకదాని పక్కన ఒకటి ఉండేవి అయితే ఈ లవోదేకియా సంఘానికి సంబంధించిన విషయాలు కొలసి సంఘానికి మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి కొలసిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఇంతకుముందు మా నాలుగవ అధ్యాయం చూసినాము ఈరోజు రెండవ అధ్యాయంలో చూస్తాము కొలసలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వర్షంలో మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడిన వారి కొరకును నేను ఎంతగా పోరాడుచునో మీరు తెలుసుకొని కాబట్టి రెండు సంఘాలు ఇవి సిటీస్ లాగా ఒక చర్చేమో సికింద్రాబాద్ లో ఉంటే ఇంకొక చర్చేమో హైదరాబాద్ లో ఉంది కాబట్టి కొలసి సంఘము లవోదీయ సంఘము పక్కపక్కకు ఉంటాయి అన్నట్టు అయితే నాకు ఇది దాన్ని ఏమంటామో మనము జియో జియోగ్రఫీ అంటాం కదా సబ్జెక్టు స్కూల్లో జియోగ్రఫీ జియోగ్రఫీ అంటే ఏ స్థలము ఎక్కడ ఉంది ఆ దేనేమంటారు సార్ చరిత్ర చరిత్ర అంటే హిస్టరీ భూగర్భ భూగర్భ శాస్త్రం కాదు జియోగ్రఫీ అంటే పరిసరాలు పరి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది దాన్ని జియోగ్రఫీ అంటారు ఏ పట్టణం ఎక్కడుంది ఇప్పుడు ఉదాహరణకి ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఏ స్టేట్స్లలో ఏ క్యాపిటల్ సిటీస్ ఏ ఏ పట్టణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ పట్టణాలలో ఏమేమి స్థలాలు ఉన్నాయి వాటన్నిటిని అర్థం చేసుకోవడం దాన్ని జియోగ్రఫీ అంటాం ఎన్ని సముద్రాలు ఉన్నాయి ఎన్ని శాస్త్రాలు భూగోళ శాస్త్రం అంటారు భూగోళ శాస్త్రం అంటారా ఓకే భౌగోళిక శాస్త్రం భూగోళ శాస్త్రం అంటాము ఆ భూగోళ శాస్త్రం సోషల్ స్టడీస్ లో వస్తుంది అవును భూగోళ శాస్త్రము తర్వాత పురాతనమైన స్థలాలన్నీ తోడడం అంటాం కదా దాన్ని ఆర్కియాలజీ అంటాం ఇంగ్లీష్ లో అయితే నాకు ఈ ఆర్కియాలజీ అంటే చాలా ఇష్టం నేను సైన్స్ స్టూడెంట్ అయినా నాకు ఆర్కియాలజీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే గతంలో కొన్ని వేల సంవత్సరాల క్రితము మనుషులు ఎట్లా జీవించరు అన్న విషయాలు నేను నేర్చుకోనికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇలా ఉద్యోగ సంఘము రెండు వేల సంవత్సరాల క్రితం ఉండే అది రెండు సంవత్సరాలు కూడా ఉండే దగ్గర దగ్గర పంతొమ్మిది సంవత్సరాలు ఉండే నేను రుజువుపరిచిన ఈ హిస్టరీ వెతకడం వలన హండ్రెడ్ ఇయర్స్ క్రితము అది ఉండే అయితే టర్కీ ఆ స్థలాలను కబ్జా చేసుకుంది యుద్ధంలో గెలుచుకుంది గ్రీసు దేశం మీద యుద్ధంలో ఆ స్థలాలను గెలుచుకోవడం వలన ఆడ బౌండరీస్ పెట్టేసి వాళ్ళు ఏం చేశారు ఆ ఏడు సంఘాలు ఉన్న స్థలాలన్నిటి కట్ట టర్కీలోకి తీసేసుకున్నారు కానీ వాళ్ళు క్రైస్తవులు టర్కీ ఏమో ముస్లిం కంట్రీ అయితే ఈ క్రైస్తవులందరినీ వాళ్ళు ఏం చేశారంటే తరలించేశారు అన్నట్టు ఒక ఒప్పందానికి వచ్చింది గ్రీసు దేశము టర్కీ దేశం ఆ ఒప్పందానికి వచ్చినప్పుడు నైన్టీన్ నాట్ సిక్స్ అంటే ఒక హండ్రెడ్ ఇయర్స్ క్రితం జరిగిన మాట ఇది అయితే ఈ నైన్టీన్ ఆ సంఘాలు ఉండే శిథిలం అయిపోయి పట్టణాలు అవన్నీ ఉండే స్థలాలు ఆ ప్రజలు కూడా ఉన్నారంటే రెండు వేల సంవత్సరాల నుంచి తరాలు ఉన్నాయి వాళ్ళందరినీ ఆ ఒప్పందం ప్రకారంగా గ్రీస్ దేశానికి తరలించేస్తున్నారు అంటే వాళ్ళు పుట్టి పెరిగిన స్థలాలన్నిటిని విడిచిపెట్టి గ్రీస్ దేశానికి వెళ్ళిపోయినారు దాని తర్వాత టర్కీ ఆ కంచ పెట్టేసింది ఆ దేశానికి దేశానికి మధ్యలో అవన్నీ కూలి కొట్టి మీరు ఎప్పుడన్నా ఇంటర్నెట్లో పోయి వెతికితే మీకు కనిపిస్తూ ఉంటాయి ఆ బొమ్మలన్నీ శిథిలమైపోయినాయి వాటి గర్భగుడి చర్చ్ లోపల ఆల్టర్ అంటాం కదా ఆ స్థలాలన్నీ ఉంటాయి మనుషులు కూర్చుండే స్థలాలు అవన్నీ ఉంటాయి కూలిపోయిన స్థితిలో ఉంటాయి అవన్నీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేను కొన్ని సంవత్సరాల క్రితం చాలా దీర్ఘంగా వీటన్నిటినీ స్టడీ చేస్తున్నాను అయితే ప్రభు తన ఆత్మ ద్వారా మనకి ఇవన్నీ బయలుపరిచండి తన ఆత్మ ఏమని ఘోషిస్తుందంటే మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరాలలో మన ప్రభు నివసించడు ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే అది జీవం లేని వస్తువులు కదా మనమేమో జీవం గలవారం కాబట్టి మన హృదయంలో జీవించాలనుకుంటుంది ఒక బిల్డింగ్లో ఇటుకలతో గట్టబడ్డ బిల్డింగ్లో ఆయన ఉంటే ఆయనకు ఏ రూపకంగా సంతోషం ఉంటుంది ఏ రూపకం ఉండదు ఆయన మనిషిని సృష్టించిందే మనిషిలో ఉండి సంతోషించడం కొరకు మనిషిని బలహీనంగా సృష్టించి నువ్వు బలవంతుని అని తెలుసుకోవడం కొరకు సృష్టించాడు కానీ మనుషులు ఈరోజు కూడా బలవంతులను తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంకా శరీరాలుగానే ఉన్నారు అందుకే అంటాడు నేను ఎందుకు మనిషిని సృష్టించిన వాడు చిన్నప్పటి నుంచి ఇంకా శరీరీతిగానే ఉన్నాడు అంటే మనం షర్రీతిగా ఉండొద్దు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆత్మీయతలో ఉంటావో అప్పుడే ను బలవంతునివి బలవంతురాలో ను ఇంకా శరీరకంగా ఉన్నంత కాలం ను బలహీనువి అన్న విషయాన్ని హెహరించడం కొరకు అయితే ఈ లవోదికీయ సంఘం గురించి మనం ధ్యానించినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే కొలిసిలు పత్రిక రెండవ అధ్యాయము మొదటి వర్షంలో చూస్తున్నాము దాని తర్వాత నాలుగవ ప నాలుగవ అధ్యాయము రెండు కూడా చూస్తూ ఉంటాం దాన్ని నేను అవి చూపించదలుచుకోలేదు ఈరోజు మీకు టైం ఉంటే మీరు ఇంట్లో తర్వాత చదువుకోండి లవోదికియా సంఘానికి కూడా నేను రాసిన పత్రిక అది మీరు చదుకోండి అని రాసిండు లెటర్ ఈ సంఘానికి అయితే నేను ఇందాక ఒక గంటకు ముందు ఒక వేరే ఆన్లైన్ మీటింగ్ లో ఉంటాయి చాలాసేపు రెండు గంటలు నాన్ స్టాప్ అవుతుంది మీటింగ్ అది ఆ మీటింగ్ అవుతుంటే నా మనసు మటుకు దీని మీదే ఉంది ఆ మీటింగ్ నేనే కండక్ట్ చేస్తున్నా అంత బయట బయట నుంచి చాలా మంది ఉన్నారు ఆ మీటింగ్లో కానీ నా మైండ్ సడన్లీ లవోదిక్యా గురించి మాట్లాడుతుంటే ఏమనిపించిందంటే ఎందుకు ఈ సంఘం ఈ రీతిగా తయారైంది కొలసి దగ్గరే ఉంది పక్కకి కొలసి పక్కకే ఉంది చర్చు దాని తర్వాత లవదిక్య దా ఒక దిక్కేమో కొలసి అనే పట్టణం ఉంటే ఇంకొక దిక్కు హెయిరో అనే పట్టణం ఉంది అందుకు జియోగ్రఫీ అనే పదం గురించి నేను వెతుకుతున్నాను తెలుగు లేదనేడు భూగోళ శాస్త్రం అన్నారు బ్రదర్ అయితే ఒక ప ఒక పట్టణమేమో కొలసి పట్టణము ఇంకొక పట్టణేమో హెయిరో పోలీస్ పోలీస్ అంటే పట్టణం అన్నట్టు యాక్చువల్గా అయితే యాక్రో పోలీస్ ఇవన్నీ గ్రీకు దేశంలో పదాలు అన్నట్టు పట్టణాలకి పోలీస్ అనే పదం పెట్టుకుంటారు అన్నట్టు అయితే ఈ కొలసి పట్టణము ఒక దిక్కు ఇంకొక దిక్కు ఏరో పోలీస్ అయితే ఆశ్చర్యం ఏంటంటే లవదికి సంఘానికి సంబంధించిన విషయాలు జియోగ్రఫీగా ఆలోచిస్తే పోయిన వారం నేను అది ఈ కొలసి పట్టణం నుంచి దీనికి చల్లటి నీరు త్రాగి నీరు సరఫరా అయ్యేది అది ఎట్లుంటుందంటే ఆ రోజుల పైప్ సిస్టమ్ లేకుండే కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మట్టితోని కాల్చిన పైప్స్ లాగా తయారు చేసుకుంటు వాళ్ళు ఆ అంత దూరం నుంచి ఆ సిటీ నుంచి సిటీకి నీళ్లు రావాలా దీనికి లవదేకి నీళ్ళు ఉండవు దానికి ఏ సోర్స్ లేదండి నీటి ఆధారం ఏ సోర్స్ లేకున్నా అది బహుధనికమైన పట్టణం అని నేను పని వారం ఎందుకంటే ఇది కొలసి పట్టణం మీద ఆధారపడింది కొలసి నుంచి నీళ్లు రావాలా అయితే కొలసి నుంచి వేడి నీళ్ళు వస్తాయి సారీ చల్లనీళ్ళు వస్తే ఎయిరో పోలీస్ అనే పట్టణం నుంచి వేడి నీళ్ళు వచ్చేది అంట దీనికి అయితే ఈ రెండు నీళ్ళు వచ్చి లవదిక్యలా కలిస్తే ఏమైతే చెప్పండి చల్లనీళ్ళు వేడి నీళ్ళు అందుకు ఏసుప్రభు దాని గురించి అన్నాడు నువ్వు లేవు కొలసి లాగా లేవు చెప్పాలంటే ఏరో పోలీస్ లాగా లేవు వేడిగా లేవు మనకు తెలుసు ఆత్మీయ సత్యం చల్లగా ఉండడం అంటే సర్పంలకు పోలింది వేడిగా ఉండడం అంటే తేళ్లకు పోలింది అన్నట్టు ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకుంటే ప్రకృతి సహజంగా చూస్తున్నేమో చల్లనీళ్ళు వేడి నీళ్ళు కలిసేది ఇది ఈ పట్టణానికి వచ్చేటప్పటికి అయితే రెండు నీళ్లు కలిస్తే ఆ నీళ్లు తాగేటోళ్ళు అన్నట్టు అందుకే రుచి లేని నీళ్ళు నీళ్లు చల్లది వేడది కలిస్తే రుచి ఉండవు నీళ్ళు ఎప్పుడుదా ఎంతమంది అయినా మీరు తాగినో లేదు వేడి తాగితే రుచి ఉండదు చల్ల నీళ్ళు రుచిగా ఉంటాయి ఆత్మీ ఎదురుస్తాను చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు కలిస్తే అంటే చల్లదనము వెచ్చదనం కలిస్తే అంటే వేడి కలిస్తే అది లూకువామ్ అంటాం దాన్ని నులివెచ్చని నీళ్ళు అంటాం అది తాగబుద్ధి కాదన్నట్టు దాన్ని ఇప్పుడు చల్లగా ఉందనుకోండి కూల్ డ్రింక్ లాగా చేసుకొని తాగొచ్చు వేడిగా ఉంటే టీ లాగా చేసుకొని తాగొచ్చు కానీ రెండు కలిస్తే ఏం చేయలేవు అందులో టేస్ట్ ఉండదు అన్నట్టు దేవుడు కూడా నీ ప్రకృతి సహజంగా నీ నీళ్లు ఎట్లా నులివెచ్చనిగా ఉన్నాయో ఆత్మీయ దృష్టిలో కూడా నీ జీవితము నిలివెచ్చగానే ఉంది అని ప్రభు హెచ్చరించినట్లు మనం అర్థం చేసుకుంటాం అక్కడ లవదేఖిక సంఘానికి సంబంధించిన విషయాన్ని తర్వాత ఇది బహు సంతోషంగా సుఖానుభవాన్ని ఆశ్రయించిన ఏషావుకు సాదృశ్యంగా ఉన్న సంఘం అని నేను కొంత తర్వాత చూపించినది కూడా మూడవ అధ్యాయము పదిహేనవ వచనం పదిహేడవ వచనంలో దేవుడు దాన్ని ఏ రీతిగా హెచ్చరించడని మనం చూస్తాం పదిహేనవ వచనం నుంచి నువ్వు వెచ్చగనలను చలగనం లేవు అనేది విషయాన్ని అక్కడ హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇది మన గుంపుకి అర్థమైనది ఏంటంటే అవి సర్పంలో తేల సహవాసంలోనే నులివెచ్చని జీవితం అంటే అర్థం అది సగం ఇటు సగం అటు అనేది నువ్వు ఇటున్నా అటున్నా తీర్మానించుకోవచ్చు ఎందుకంటే నువ్వు సర్పంలాగా ఉన్నా నరకాని పోతావు తేలలాగా ఉన్నా నరకాని పోతావు కానీ నువ్వు అటు ఇటు లేకుండా మధ్య రకంగా నువ్వు మళ్ళీ మధ్య రకంగా ఉంటే నేను భరించడం బహు కష్టం ఎందుకంటే మొదటి రెండు గుంపులను ఎట్లా నేను విడిచిపెట్టేసిన కానీ మూడో గుంపులు నువ్వు నో నేను ఎట్లా భరించాలా నా నోట్లో నేను నేను నన్ను భరించలేకపోతున్నాను నేను అందుకే ఉమివి వేయ ఉద్దేశిస్తున్నాను ఎందుకు అంటే నులి జీవితం ఏంటంటే ఇది బహు ధనికమైన పట్టణం సంఘం ఈరోజు చర్చలన్నీ బహు ధనికంగా ఉన్నాయి విపరీతంగా డబ్బు ఉంది చర్చస్లలో కానీ ఇది ఎట్లా ఉంది లౌదీక్య సంఘం అన్నప్పుడు మనము పద మూడవ అధ్యాయము పద్దెనిమిది ఇరవై రెండు వర్షాలలో దేవుడు హెచ్చరించింది నువ్వు త్వరగా నువ్వు మారాలా అంటే ఏం చేయాలా త్వరగా నువ్వు మారాలంటే ఏం చేయాలా నీకు చివరి అవకాశం ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ ఈ చర్చకి ఏందా లాస్ట్ ఛాన్స్ అన్నప్పుడు మూడు విషయాలు మనం చూసినాం పోయిన ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండు స్టార్ అవన్నీ చూసిన మనం ధన వృద్ధి విపరీతంగా చదవండి మీరు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిసుముల సిగ్గు కనబడుకు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యుద్ధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను చాలు అక్కడ కొంచెం ఆగుదాం స్టార్ మూడు విషయాలు హెచ్చరిస్తుండవు ఈ చర్చకి ఏమనంటే నువ్వు బహుధనికునుగా ఉన్నావు కానీ ఆ ఇక్కడ ఏమని హెచ్చరిస్తుందంటే నువ్వు బహుధన వృద్ధి చేసుకున్నావు ఎట్లా చేసుకున్నావు నీకు నీటి ఆధారం లేకుండా అసలు నీకు నీళ్ళే లేవు ఎవరిదో నీళ్లు తీసుకొని కొలసేవి పట్టినప్పు నీళ్లు సం సరఫరా అయితే ఆ యొక్క ఏరో పోలీస్ అనే పట్టణపు నీళ్ళని సరఫరా చేస్తే వాళ్ళ నీళ్ళ మీద ఆధారపడి నువ్వు ధనికుని పోయినావు అంటే నువ్వు నీ స్వతహాగా ధనికునిపి కాలేదు నీ స్వతహాగా ధనికుండి కాలేదు విషయం హెచ్చరిస్తున్నాడు కానీ నువ్వు ధనము చేసుకున్నావు ఎట్లా కొన్నట్లు ఎట్లయితే ధనాన్ని వృద్ధి అభివృద్ధి చేసుకున్నావో కష్టపడ్డావు పర్లేదు కష్టపడ్డావు కష్టపడి ధనాన్ని సంపాదించుకున్నావు అట్లనే అగ్నిలో పుట్టం వేయబడిన బంగారం గలే తయారు కావాలంటున్నాడు అంటే నువ్వు ఎంతైతే ఈ లోకంలో శ్రమ అనుభవించి డబ్బు సంపాదించుకున్నావో దానికి మించిన శ్రమ నీకు ఉండబోతుంది అగ్నిలో నువ్వు పుటం వేయబడబోతున్నావు ముందు జాగ్రత్తగా లేకపోతే నీ కష్టం అని హెచ్చరిస్తున్నాడు అంటే నువ్వు బహు శ్రమాల గుండా పోక తప్పదు అని చెప్తున్నాడు దాని నువ్వు తెల్లని వస్త్రాలను ధరించుకోలే నీ దగ్గర ఉన్న నల్లని వస్త్రాలు అపవిత్రమైన వస్త్రాలు కాబట్టి తెల్లని వస్త్రాలు దేనికి సాదృశ్యం రక్షణకి సాదృశ్యము క్రీస్తుని ధరించుకోవడానికి సాదృశ్యము నీతిని ధరించుకోవడానికి సాదృశ్యం అన్ని ఒకటే తెలియని వస్త్రం అంటే రక్షణ నీతి ప్రభుని ధరించుకోవడం రక్షణ నీతి మన ప్రభులోనే ఉన్నాయి ఎందుకంటే ఈ లోకంలో మట్టుకు అవ్వడు లేడు నీతి మంత్రుడు తప్ప ఎవరు నీతి లేరు కాబట్టి ఆయనను ధరించుకోవడం మెట్టుకు క్రీస్తుని ధరించుకున్నాడు చెప్పినట్టు పౌలు భక్తుడు యేసు ప్రభుని నువ్వు చెప్తున్నాడు ఇంతవరకు నువ్వు చర్చలో ఉన్నావు నువ్వు వర్క్షిప్ చేస్తున్నావు అన్ని ఉన్నాయి కానీ నువ్వు ప్రభుని ధరించుకోలేదు అంటున్నాడు ఎందుకంటే నువ్వు ఈ లోకాన్ని ధరించుకున్నావు ధనాన్ని ధరించుకున్నావు నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటు కను పెట్టుకోమంటున్నాడు నా దగ్గర కొనుక్కోమంటున్నాడు ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు కొనుక్కోవడం అంటే ఏంటంటే నా దగ్గరకు వచ్చి ప్రయాసపడల్లా నీకు యోగ్యత ఉంటేనే నేను ఇస్తాను కొనుక్కోవడం అంటే అర్థం అది నీకు యోగ్యత లేకపోతే నేను ఎట్లా ఇవ్వగలం దాన్ని అన్న విషయాన్ని హెచ్చరిస్తుంటు అంటే బుద్ధులే నీ చెప్పినట్లు మీరు పోయి షౌకాల దగ్గర పోయి కొనుక్కోండి అన్నాడు అంటే ప్రయాస చెప్పడం అన్నట్టు అది అర్థం కాబట్టి వాళ్ళు ప్రయాసపడి దాన్ని కొనుక్కోవాలంటు అంటే ఏంటంటే నీకు ఆత్మీయ కన్నులు గుడితనం కలిగినాయి కాబట్టి నీ ఆత్మీయ కన్నులు తెరుచుకోవాలంటే ఆయన దగ్గరకు వచ్చి పొందుకోవాలా నన్ను స్వతపరచు అన్న ప్రార్థన నీకు అవసరం అని చెప్తున్నాడు ఆశ్చర్యంగా ఏంటంటే ఈ గ్రీసు దేశస్తుల నుంచే మనకి కండ్లకి కాటుగా పెట్టుకోవడం అనేది అలవాటై ప్రపంచంలో ప్రపంచంలో అన్ని ఈ రోజు నాగరికతకు చెందిన విషయాలు కానీ స్టైల్ గా జీవించడం అనేది అంతా గ్రీస్ దేశం నుంచి వచ్చింది ఇది చాలా ఆశ్చర్యకరమైన దేశం పౌలు సువార్త ప్రకటించిన దేశం ఇది ఇది ఇప్పుడు మన దేశంలో రకరకాల దేవతలన్నీ పూజించినట్లు వాళ్ళ దేశం కూడా రకరకాల దేవతలను పూజించేటోళ్ళు ఆ స్టోరీస్ అన్ని నేను చదివేటం ఆశ్చర్యంగా ఉంటాయి అవన్నీ స్టోరీస్ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అవి స్టోరీస్ రామాయణ మహాభారతం ఇవన్నీ చదువుతుంటే ఎట్లా ఆశ్చర్యంగా ఉంటాయో అవి కూడా ఆశ్చర్యంగా ఉంటాయి అన్నట్టు అయితే ఆ దేశంలో స్టైల్ గా ఇప్పుడు ఈ ఫ్యాషన్ షో అంటాం కదా లేడీస్ అంతా ఫ్యాషన్ షోలో పాల్గొందుతూ ఉంటారు దానికి ఎంతోమంది డబ్బులు పెట్టుకుని పోయి కూర్చొని ఆడ ఆ ఫ్యాషన్ షోలో ఫ్యాషన్ పరేడ్లలో పాల్గొంటూ ఉంటారు లేడీస్ ఆ లేడీస్ కూడా బహు లేడీస్ రకరకాల బట్టలు ధరించుకొని వింత బట్టలు ధరించుకొని స్టైలిష్ ఆ దాని మీద ర్యాంప్ వాక్ అంటారు దాన్ని దాన్ని లేకుంటే క్యాట్ వాక్ అంటారు ఆ ర్యాంప్ వాక్ మీద నడుస్తామంటే జడ్జిలు ఏం చేస్తారు ఏ స్త్రీ మంచి స్టైలిష్గా ఉందో ఆయనకి అవార్డు ఇస్తారు అన్నట్టు అవి మీరు చూసినట్టు లేదో నాకు తెలియదు నేను చూసిన అంటే సినిమాలలో చూడదు నేను ఫంక్షన్స్ అలా చూసినాను అయితే ఇక్కడ ఏంటంటే ఈ కళ్ళకు కాటుక అనేది కూడా ఆ దేశం స్టార్ట్ అయింది ప్రపంచానికి అంతకుముందు లేదు కళ్ళకి కాటుగా పెట్టుకోవడం అనేది కన్ను రెప్పాలకి కాటుగా కాటుని అమెటోలు అన్నట్టు అంతా బిజినెస్ ఫేమస్ అన్నట్టు అది ఆ పట్టణం అందుకే మన ప్రభు కూడా ఆశ్చర్యం ఏంటంటే లవదీక్యాకి వస్తేనేమో కండ్లక కాటుక అంటే మీకు ఎంత విలువనో మీరు దాన్ని బిజినెస్ చేస్తున్నారు కానీ మీ కండ్లకే పెట్టుకోలేదు దాన్ని మీరు అంటున్నాడు ఓ రీతిగా చెప్పాలంటే నాకు తెలిసిన వాడికి కండ్లకి కాటుక ఎందుకంటే అది చల్లదనం ఇస్తుంది కండ్లకి అని చిన్నప్పుడు చెప్పేటోళ్ళు చిన్నపిల్లలకు పెడతారు మగ పిల్లలకు కూడా పెడతారు కాటుక కానీ ఇప్పుడు ఆడ ఆడవాళ్ళే పెట్టుకుంటారు ఆ అదొక బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ ఈరోజు కాటుక అనేది ఎంత డార్క్ ఉంటే అంత మంచిగా ఉంటుంది అన్నట్టు కాటుక కానీ ఆ దేశంలో కాటుక బాగా ముడిపోయేది అక్కడి నుంచి ప్రపంచానికి విస్తరించేది దేశం నీళ్ళు లేవు కానీ బిజినెస్ మటుకు ఫుల్ ఉంది అయితే ఇది ఆత్మీయ సత్యం దీన్ని అర్థం నా దగ్గరకు వచ్చి కొనుక్కోండి కాటుక నువ్వు బయట ఎక్కడో అమ్ముతున్నారు కానీ పనికిరాని కాటుక కొరకు మీరు ప్రయాసపాడి డబ్బులు సంపాదించుకుంటున్నారు కానీ నా దగ్గర అసలేన కాటుగా ఉంది ఏం తెలుసా నువ్వు గుడ్డివాడివి పాపపు జీవితంలో జీవించిన వాడు ఆదమ్మ వాళ్ళు ఎట్లా గుడ్డివాళ్ళు వారి పిల్లలు పిల్లలు పిల్లలు ఈ రోజుకి గుడ్డివాళ్లే ఆత్మీయ దృష్టితో కాబట్టి ఆత్మీయ నేత్రాలు అంతరంగ పురుషుడు కళ్ళు తెరుచుకోవాలంటే ఏసుపు నువ్వు ఆ కాటుగా కొనుక్కోవాలా మనం అందరం అట్లనే ప్రార్థన చేయాలా మన గురూపులు దేవుడు ఆల్రెడీ మనకు బయలుపరిచిండేది ఒక మూడు వరాల క్రితం నీ అంతరంగ పురుషుడి చెవ్వులు మూతబడ్డాయి నీ అంతరంగ పురుషుని కనులు గుడ్డితనం కలిగినాయి నీ అంతరంగ పురుషుని ఆలోచనలు మందగిలినయి కాబట్టి నువ్వు వాటన్నిటిని తిరిగి పొందుకోవాలా ఎందుకంటే దేవుడి సృష్టి ఆరంభాన్ని పెట్టిండు పాపం రాకముంది లోకంలో వాటిని తెరుచుకోకపోతే నువ్వు పరలోకపు దర్శనాలు చూడలేవు దేవదూతలను చూడలేవు దేవునితో సంభాషించలేవు అటువంటి ఆత్మీయ కన్నులు నీకు అవసరం ఇక్కడ చెప్తున్నాడు ఈ లవదీక్య సంఘానికి నీ మొత్తం గుడితనం అయిపోయింది నీ ఆత్మీయ కన్నులు అందుకు నా దగ్గర కాటుకోను కాంటున్నాడు కాటుగా అంటే అది స్వసత ఇస్తుంది ఆ రక్షణ పొందుకో నువ్వు లేకపోతే నీ పాపంను నువ్వు మరణిస్తావు అని అదే ఇరవై ఒకటో చూస్తాము ఆ మార్పు చెందకపోతే నువ్వు పాపక్షమాపణ పొందకపోతే ఆయన రాజ్యంలోనికి నువ్వు ఉండలేవు అనేది ఇరవై ఒకటో వచ్చాపకం చేస్తున్నాడు చూడండి ఒకసారి ఇరవై ఒక వచ్చంలో నేను జయించి నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వాడిని నేను నాతో కూడా నా సింహాసనం అందు కూర్చొనిచ్చేదను కదా అక్కడ ఒకసారి సింహాసనం ఉంటుంది రెండు సింహాసనం ఎక్కడ ఉంటే శప్రభు ఏ రీతిగా అయితే జయించి తన తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడో మనం కూడా జయిస్తే యేసుప్రభు సింహాసనం మీద కూర్చుంటామంట అంటాడు ఎన్ని సింహాసనాలు ఒకటే ఉంది తండ్రి సింహాసనం మీద మన ప్రభు కూర్చుంటే నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతా అంటున్నాడు ఎప్పుడు కండిషన్ మీరు జయిస్తేనే అయితే ఈ ఈ సంఘపు బలైనది ఏంటంటే బహు ధనికమైన సంఘం ఇది నాకు ఏ కొవ లేదు ధనవంతు సంబంధించిన విషయం కదా పోయిన వరం నేను చూపించిన రాత్రి పూట ఆ ధనవంతుడు ఆ దరిద్రుడైన లాజర్ చనిపోయినప్పుడు ధనవంతుడు నరకానికి కొనిపోవాడి దరిద్రుడైన లాజరు అబ్రహాం రమును ఆనుకొని కొనుకు దూతలు తీసుకొని పోయినారు దూతలు ఎత్తుకొని పోయినట్లు మనం చూసినాం అయితే ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు అక్కడ మరీ ధనికుడు ఉన్నాడు పరలోకంలో ధనవంతులు పరలోకం పోవడం దుర్లభం వాక్యం కూడా ఉంది కానీ మళ్ళీ అబ్రాహా ఎట్లున్నాడు అబ్రాహం అందరికంటే ధనికుడు కదా ఏశ్వే సాక్షిమిస్తున్నాడు ఆయన గురించి ఈ ఉపమానంలో లూక స్వార్థ పదహారులు చూస్తాం ఇది మనం ఆ ధనికుడు అక్కడ కూర్చునున్నాడు మళ్ళీ ఆ ధనికుడు అక్కడ ఉన్నాడు ఒక ధనికుడు పరలోకంలో ఉన్నాడు ఇంకొక ధనికుడు నరకంలో ఉన్నాడు కాబట్టి ఏశ్వ చెప్పిన వాక్యం ఏంది ధనవంతుడు పరలోకం పోవడం దుర్లభం ఎందుకు అంటే వాడు ఎందుకు ధనవంతుడు అయ్యాడో వాడు తెలుసుకోలేకపోయింది ఈ రోజు కూడా అందరంతే దేవుడు నిన్ను ఎందుకు ధనవంతంగా చేశాండి నీకు ఒక యాభై వేలు నలభై వేలు అరవై వేలు జీతం ఎందుకు ఇచ్చిండు అది నువ్వు అర్థం చేసుకోలే నువ్వు ఎంత తింటావు మహా అంటే రెండు చపాతీలో ఒక రెండు ఒకసారి తింటే బిర్యానీ హాఫ్ ప్లేట్ బిర్యానీ తింటావు అంతకంటే ఎక్కువ తినలేవు నువ్వు మరి దాని కొరకు అంత డబ్బు కూడా నీకు అవసరం లేదు దాని తర్వాత నీకు ఇక్కడ హైదరాబాద్ భాషలో చెప్తారు ఎంత సంపాదించినా వీడికి బర్కత్ లేదంటారు అంటే బర్కత్ అంటే ఏంటంటే సమృద్ధి నువ్వు ఎంత సంపాదించుకున్నా చిల్లుబడిన సంచిలో సంపాదన వేసుకోవడం అట్లే ఉంటుంది నీ లైఫ్ చివరికి మళ్ళా మంత్ ఎండింగ్ వచ్చేటప్పుడు నీరు ఏం పైసలే ఉండవు ఎందుకు అంటే అదంతా నువ్వు ప్రయాసంతో సంపాదించుకుంటున్నావు కానీ తన బిడ్డలకి ప్రయాసం లేకుండా ధనమిస్తుంది దేవుడు ఈ ఈ అనుభవంలోనికి మీరు పోవాలి ఈరోజు వాడు ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు సుఖాన్ని అనుభవించిండు లాజరు దరిద్రతను అనుభవించిండు వాడు ఏ రోజు కూడా మీరు ధనవంతుని బల్ల దగ్గరనే కదా ఉన్నది ఒక్క రోజన్నా వానికి మంచిగా రే నాతో పాటు కూర్చోరా అనేసి బిర్యానీ పెట్టిండ ఏ రోజు పెట్టలేదు అది నాకు బహుధ బాధ దాన్ని అనిపించినప్పుడల్లా బాధ అనిపిస్తుంది ఒక్క రోజు కూడా పాపం వాడు బళ్ళ దగ్గరనే ఉన్నాడు అయ్యా అయ్యా అని అడుగుతున్నాడు వీడు ఏ రోజు కూడా వానికి అన్నం పెట్టలేడు ఆ బళ్ళ మీదకి వెళ్ళి పడిపోయినాయి తిందామంటే కుక్కలు వచ్చి తినేసిపోతున్నాయి అది బహు కఠినంగా ఉంటుంది ఆలోచిస్తే అయితే నేను చూసిన ఈరోజు కూడా ఒకసారి వాక్యము పేదరికము అనేది దేవుని దృష్టిలో ఎంతో అసహ్యమని ఉంది అక్కడ వాక్యం దా అబ్రామే చెప్తున్నాడు దాని గురించి వాడు నరకాన్ని అనుభవించిండి ఈ అంటే పేదరికం నరకంతో పోల్చిండు అబ్రామ్ కాబట్టి దేవునికి ఇష్టమే పేదరికం కానీ ఎందుకు పేదరికాన్ని పెట్టిండు అంటే నీలాంటి వాడిని నాలాంటి వాడిని ధనికునిగి చేయడానికి కొరక నువ్వు ఆశ్రయింపబడితేనే ఇతరులను ఆశ్రయించగలవు పేదవానికి ఎక్కడున్న ఆశీర్వాదం చెప్పండి వాడు నరకం అనుభవిస్తుంది ఈ లోకంలో లాజర్ అనేవాడు రోగాలు కురుపులు ఎందుకు వచ్చింటాయి కురుపులు ఆ వాడి పోషకాహారపు లోపాల వలన వాడు తినే ఆహారంలో పోషకాహారాలు లేకపోవడం పోషక పదార్థాలు లేకపోవడం వలన ఇమ్యూన్ సిస్టమ్ లేకపోవడం వల్ల రోగాలు వచ్చినాయి మన అటువంటి భయంకర రోగాలు వచ్చినప్పుడు వీడు చూస్తున్నాడు కదా ధనికుడు ప్రతిరోజు వానికి ఐదు మంది అన్నదములు మన ప్రతిరోజు చూస్తున్నాడు ఓ ఏ రోజన్నా వాడిని దగ్గర పోయి హాస్పిటల్ తీసుకెళ్ళిండా తీసుకపోలే తీసుకపోయింటే ఇతరుడు కూడా అబ్రామ్ రమ్లు ఉండేటప్పుడు ఎందుకంటే ఆయన కూడా ధనికుడే కదా అబ్రామ్ అబ్రాము ఎట్లా ధనికుడు అండో మీకు ఒక సీక్రెట్ చెప్పమంటారా సుధమ రాజు దగ్గర పోతున్నాడు ఒకరోజు సుధమ రాజు అబ్రామ్ని ఆహ్వానించే తన ఇంటి నుంచి విపరీతమైన ఆస్తులు బంగారము ధనము అంతా అట్లా మూటా ఇందులో నేను ఒక్క చిల్లి వవ్వ కూడా మీకు అర్థమవుతుంది సీక్రెట్ ఈ లోకంలో ధనం సంపాదించుకోవడం అంటే దగ్గరికి వెళ్ళి ఒక్క పైస తీసుకోవద్దు ఎందుకంటే అబ్రాహం అంటున్నాడు నేను జీవం దేవుని నమ్మిన వాడిని అబ్రహాము సుధమా రాజు దగ్గర డబ్బు తీసుకొని ధనికుడు అని అనేసి అందరూ నా గురించి మాటలు చెప్తారు నాకు అటువంటి సాక్ష్యం ఇష్టం లేదు నేను ధనికున్నైనానంటే నా దేవుని ద్వారా ధనికు నైనానని చెప్తాను అని అబ్రహాం తీసాటిసుకుండి మనం అట్లా చెప్పగలమా నేను చెప్తాను ధైర్యంగా ఈరోజు కూడా నేను ఎవరిని దరికెళ్ళి ఒక్క పైసా ఆశించలే నేను ఉచితంగానే ఇచ్చిన అందరికి సేవ లక్షల లక్షల డబ్బు లక్షలలో డబ్బులు నేను ఇచ్చేసిన నేను అనుకుంటే దగ్గర దగ్గర ఒక ఇరవై లక్షలు ఇచ్చింటే ఇంతవరకు ఎవడోడుకో ఎవడోడుకో ఉచితంగానే నేను సేవ చేసిన చాలామంది అందరు లక్షలు పైసలు తీసుకొని వర్క్ చేస్తే నేను ఫ్రీగా వర్క్ చేసిన చాలామందికి దాని తర్వాత ఎవడికి వచ్చినా నా దగ్గరికి వచ్చిన పైసలు లేకుంటే కిరాయికి లేకుంటే డబ్బులు ఇచ్చేసేవాడిని తిననీకి తిండి లేకుండా డబ్బులు ఇచ్చేసేవాడిని అనుభవపూర్వకంగా నేను ఇది చూసిన ఈ వాక్యం నా లైఫ్లో నెరవేరడం కాబట్టి నన్ను చంద్రశేఖర్ బ్రదర్ని పలాని వ్యక్తి పలాని ఆ సంస్థ దాని కొనిగి చేసిందంటే ఎవరు చెప్పుకోలేడు అట్లా ఎవ్వడికి అట్లా అవకాశం ఇవ్వలేదు నేను అబ్రామ్ సంతానం నేను అబ్రామ్ చెప్పినట్లు సుధమ్మ రాజుతో మాట్లాడినట్లు నేను ఈరోజు అందరితో మాట్లాడతా నన్ను ఎవడు దాన్ని కూడా చేయలేదు ఏశ్రవ్ తప్ప ఎవడు నాకు డబ్బు ఇవ్వలే ఏశవ్ తప్ప ఎవడు నాకు ఇండ్లు ఇవ్వలే అసలు నా సంపాదనకి నాకు నాకున్న ఆస్తులకి ఇల్ల సంబంధమే లేదు నేనైనా ఒక్కటి కూడా ఆనందించాను అందులో ఏది కూడా నన్ను మూవ్ చేయదు హైదరాబాద్ లో రెండు ఇండ్లు ఇచ్చిండు దేవుడు ఒక్క ఇల్లు సంపాదించుకోవడమే తల తోక్కు వస్తుంది రెండు ఇండ్లు ఇచ్చిండు నాకు దేవుడు చెప్పండి నా నేను చేసే పని ఏంది ఇరవై గంటలు నాకు నాకు అట్లా ఇవ్వడం ఏంది మీకు అర్థం కావాలి ఇది నా జీవితం నెరవేరింది అబ్బాం జీవితం నెరవేరింది యోబు జీవితం నెరవేరంటే నేను మీకు చూపించున్నా యోబు దని కూడా యవన కాలంలో సీక్రెట్ నేను చూపించిన పోయిన వరం యో పెట్లేదని కూడా ఏం తెలుసా సీక్రెట్ చనిపోతున్న వాడి దగ్గర గుయ్యి నువ్వేం వరిగాకు నేను నీ కుటుంబాన్ని పోషిస్తా నీ భార్య పిల్లల బాగోగులు నేను చూసుకుంటా అని చెప్పినప్పుడు ఆ చనిపోతున్న ఎంతగానో సంతోషంతో చనిపోయాడు చెప్పండి అట్లా మనం ఇవ్వడమన్నా చేయగలిగినమా నేను చేసిన వాడు ధైర్యంగా చెప్తున్నా నేన అనేది ఏంటంటే నేను ఏమి వాక్యం చెప్పినా అనుభవంతోనే చెప్తా అనుభవం లేకుండా నేను ఏ వాక్యం చెప్పలేను నాకు తెలుసు అది నేను దాని చూసి ప్రాక్టీస్ చేయగలిగితేనే కానీ నేను చెప్పలేను ఆ వాక్యం విధరాళ్ళు సంతోషించరంట వాళ్ళ జీవితాంతం అక్కడ వాక్యం చూసినాం మనం పోయిన వారం విధరాళ్ళు ఎందుకు సంతోషించరంటే యోబు యవన దశలో ఆ విధరాళ్ళ భర్తలు చనిపోతుంటే అక్కడ పోయి పాపం వాళ్ళ వేదన విన్నాడు వేదన విని నువ్వు పరలేదు నీ తదనంతరం నీ పిల్లలు ఇంతవరకు ఎట్లా జీవించండ్రో అదే స్టైల్లో జీవిస్తారు అదే ఏమంటామో దాన్ని ఆర్థిక స్థితి వారికి ఏ కొ ఉండదు నువ్వు లేవు అన్న కొదువు వాళ్ళకి ఎప్పుడు నేను రానియను అంటే ఎంతగా ఛాలెంజెస్కి తీసుకున్నాడో యోబు విషయం చూడండి బహుధనికుడు కదా యోబు అందరూ గజ గజ ఆయన వస్తున్నాడంటే సిగ్గుపడేటోళ్ళు కొంతమంది నేను ఈయనలాగా ఇవ్వలేకపోయినా నిర్ధానాలు దాన్ దాన ధర్మాలు చేయలేకపోయినాయి చూడండి నేను అనేది ఏంటంటే లవదిక్య సమస్య ఏంటంటే అది బహు ధన వృద్ధి చేసుకుంది కానీ ఎవ్వనికి తిండి పెట్టలేదే ధనవంతునికి సంబంధించిన వాక్యం అది లవదిక్య సంఘం నువ్వు ఏ రోజు ఎవ్వనికి కూడా ఒక ముద్ద అన్నం పెట్టలేకపోయితే నువ్వు ఎట్లా గొప్పవ ఇది ప్రాబ్లం ఏంటంటే ఈ ర్యాప్చర్ కల్ట్ ప్రాబ్లము వీళ్ళు నేను నాకేం నేను రక్షణ పొందిన పర్షాతం పొందుకున్నా నాకేం కొద్దు లేదలే శ్రమలో వస్తే నేను శ్రమలు చెడకుండా ఎంత పడతా అన్న అబద్ధ బోధన ఆశ్రయించి ధనాన్ని సంపాదించుకుంటున్నారు నాకేం కాదులే అని కానీ వాళ్ళు ఉత్తమమైన దాన్ని మర్చిపోయారు ధర్మశాస్త్రంలో నిన్ను వాళ్ళే నేను ప్రేమించడం అనేది నువ్వు బిర్యానీ తిన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా బిర్యానీ తినాలా లేదా ఆ సీక్రెట్ వాళ్ళకి అర్థం కాలే యోగుకు అర్థమైంది ఒకసారి నాకు జ్ఞాపకం వస్తుంది ఒక ఆంటీ పాపం భర్త చనిపోయాడు బహు కష్టంగా ఉంది వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు చిన్నపిల్లలు మగపిల్లలు మా అమ్మ చెప్పిందరే ఆమెకు చాలా కష్టం ఉందిరా పోయి డబ్బులు అంటే నేను పోయి ఇస్తే ఎంత సంతోషించిందంటే ఊహించనున్నంత సంతోషం ఆమె అంటే ఆ టైంలో ఆమెకి ఎంత అవసరం ఉండేను డబ్బు ఓ సిస్టరు ఏడ్చుకుంటూ ప్రార్థం చేసి ఫోన్ చేసింది నాకు అన్నా నా పరిస్థితి ఇది అన్నా నా పాప పెండ్లి ఉందన్న పెళ్లి పెండ్లి కొడుకు తల్లిదండ్రులు వస్తున్నారు ఇప్పుడు నాకు అర్జెంట్గా యాభై కావాలన్నా నా దగ్గర డబ్బులు ఒక్క పైసలు ఏదో రేపు వస్తున్నారు వాళ్ళు మేమందరం పోయి బట్టలు బాబుకి వాళ్ళు మా కొరకు అంటే ఇంకా నేను ఏం చేయాలి చెప్పండి ఆమె ఏడుస్తా ఉంటే వేరే పాస్టర్ ఏం చేస్తారు తెలుసా ఏం పర్లేసిస్తారు మనం ప్రార్థన చేసే దేవుడు కార్యం చేశారో ప్రార్థన చేసి ఫోన్ పెట్టేస్తారు అది కాదు ప్రేమ పాస్తాలకి మనకి తేడాదే నేను తెల్లవారి లేచి టైం కాగానే టెన్ ఓ క్లాక్ బ్యాంక్ ఓపెన్ పోయి పరిగెత్తి ఎక్కడో ఆ బ్యాంక్ అక్కడ ఎక్కడో పారాడైజ్ హోటల్ ఎక్కడ నేను ఉండేది మేడిపల్లి పారాడైజ్ హోటల్కి పోయి తన భర్తను పంపించిన రమ్మంటే ఆ భర్త ఆన్ ద స్పాట్ అక్కడ బ్యాంకులకి వెళ్ళి విత్ర్రా చేసి డబ్బులు యాభై వేలు సంతోషంగా పెళ్ళైపోయింది ఇప్పుడు ఇద్దరు ఇద్దరు పిల్లలు పాపం ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు సంతోషం ఉంది ఆ కుటుంబంలో సమాధానం వచ్చింది ఎంతో సంతోషం సో నేను అనేది ఏంటంటే ఈ లోకంలోనే దేవుడు ఈ లోకానికి సంబంధించిన ఆశీర్వదాలు లవోదిక్యకి బహు విస్తారంగా ఈ దేవుడు ఇచ్చిన ఆశీర్వదాలు కానీ అది వేస్ట్ చేసుకుంది ఎవరిని ఆదరించాలి ఒక్క పేదవాన్ని ఆదరించాలి ఈరోజు ప్రపంచమంతటా క్రైస్తవ జీవితం అట్లనే ఉంది నేను ఎప్పుడు కూడా ఈ పనులు చేయని గురించి మాట్లాడతా పనులు చేసే గురించి మాట్లాడతాం కొంతమంది క్రైస్తాలు తెలుసు నాకు వాళ్ళు విపరీతంగా దనాలు చేస్తారు ఎందుకంటే వాడు అంత తినలేడు తెలుసు అందుకే వాడికి ఏ రోగం ఉండదు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఫ్రీగా హెల్దీగా ఉంటాడు అన్ని పనులు అయిపోతుంటాయి వాడి పనులు వాడికి ఇంకా వస్తూ ఉంటుంది ఎందుకంటే వాడు పేదల మీద ధనాన్ని పెడుతున్నాడు కాబట్టి వానికి ఇంకా ధనం వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది సంతోషంతో మనం ఇవ్వాలనుందా వాక్యం సంతోషంతో ఇచ్చేవాడిని దేవుడు ఆశీర్దిస్తాడని కూడా వాక్యం కాబట్టి నువ్వు ఎవరికైనా డబ్బిస్తున్నావంటే నీ సొంత బిడ్డకి దెబ్బించినట్లు నువ్వు ఫీల్ కాగలవా లవ దెక్కే సమస్య అదే వాళ్ళు చేలేకు నువ్వు వచ్చింది జీవితంలో వాళ్ళు ఉండిపోయారు పార్టీలు చేసుకున్నారు నాకు నా ఏ ఆ ధనవంతులు నాకు సమృద్ధి కలిగింది సంవత్సరం నేను తిని తాగి సుఖిస్తాననుకున్నాడు కానీ వాణి ప్రాణం పోయింది ఆ నైట్ ఎప్పుడన్నా ఓపికంటే నేను అవన్నీ ఆ లూకసు వార్త పదహారవ అధ్యాయంలోని ఆత్మయ సత్యాలు నేను మీకు చూపిస్తా ఎందుకంటే ఈ శర్రాన్ని విడిచిపెట్టినాక కూడా నీకు జ్ఞాపక శక్తి ఉంటుంది ఆ ధనవంతుడు నా తండ్రి పైన అని నాకు ఇంకా ఐదు మంది తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు రాకుండా సహాయపడమని చెప్తున్నాడు అంటే వాడికి మెమరీ ఉంది చనిపోయినాక కూడా జ్ఞాపక శక్తి ఉంది కాబట్టి ఇప్పుడు మన మన ప్రియులు మన పూర్వీకులు తాతలు ముత్తాతలు తల్రులు, తలిలు, విడిచిపెట్టిన వాళ్ళందరూ వాళ్ళకి ఇప్పటికీ మెమరీ ఉంది వాళ్ళు అక్కడ మనల్ని చూస్తా ఉన్నారు అక్కడి నుంచి చెప్పలేరు ఎందుకంటే ఇక్కడికి అక్కడికి గ్యాప్ ఉంటుంది కాబట్టి అగాధం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ మనకి చెప్పలేరు కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఎప్పుడైతే నువ్వు శరీరక శరీరాన్ని విడిచిపెట్టిని అంతరంగ బలం బలపరుచుకుంటావో వాళ్ళ స్వరం నువ్వు వినగలవు ఎందుకంటే అబ్రహం స్వరం వినగలిగింది ఇక్కడ నుంచి వాళ్ళకి తెలిసి స్వరాలు ఉంటాయని కానీ చనిపోయినాక వినడం ఏంది ను బ్రతుకున్నప్పుడు వినాలా కదా ఆ స్వరం నేను అందుకే ఏసు ప్రొక్క స్వరం వినాలనే ఎంతో కాలం మీకు చెప్తున్నాయి నేను విన్నోని కాదు చెప్తున్నా అదొక సవాల్ అదొక ఛాలెంజ్ ఆయన స్వరం వినాలని కొరకు మనం అందరము అటువంటి స్వరం వినాలా అన్నదే ఆ యొక్క ఆశ అన్నట్టు ప్రతి ఒక్కరికి ఆశ ఉండాలనేది ఆయన జీవం గల స్వరం నువ్వు వినాలా గంభీరంగా ఉంటుంది ఆ స్వరం సృష్టికర్త కదా ఆ స్వరం వింటే ఒళ్ళు జల్ధరిస్తుంది భయం వేస్తుంది వనుకూరు వస్తుంది అసలు ఇంకా నీ శరీరంలో ఏం పనిచేవు దేవుని స్వరం అట్లా ఉంటుంది కానీ ఈ లవ దికి ఆ సంఘము పక్కకు పెట్టేసి మొత్తానికే ప్రభుని మర్చిపోయింది అది నేను మీకు చూపించాల్సిన విషయం బహు దుఃఖకరమైన అంశం అది కాబట్టి లాస్ట్కి ఈ యొక్క సంఘం ఈ దశ ఏ రీతికి ఉందంటే నువ్వు తిరిగి ఈ నీ పరిస్థితి నీ జీవన విధానాన్ని మార్చుకోకపోతే ప్రభుత్వ పాటు నువ్వు ఆయన సింహాసనం దగ్గర కూర్చోలేవు నేను ఒకటే సీక్రెట్ మీకు చెప్పేసి ఇంకా ముగించేస్తా యోగ అన్నాడు ఇది నేను చెప్పాలనుకుంటున్నా మీకు నేను ఎట్లా దనిపుణు లోకంలో ఇంత జ్ఞానం నాకు ఎక్కడికెళ్ళొచ్చింది ఇంత ఆశీర్వాదం నాకు ఎక్కడికెళ్ళి వచ్చింది అంటే ప్రతి ఆశీర్వాదము దేవుడు పెట్టిన ప్రతి ఆశీర్వాదము ఈ లోకంలోనే ఉంటుంది ఎందుకంటే ఈ లోకం విడిచిపెట్టినాక నీకు అవసరం ఉండవు ఆశీర్వాదాలు ప్రతి ఆశీర్వదం ఇక్కడ విడిచిపెట్టిపోవాల్సిందే ఎలిషలియా విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆశీర్వాదం మళ్ళీ ఎలిష ఎవరికి విడిచిపెట్టిపోయింది అది వేస్ట్గా ఉండిపోయింది అది ఈ లోకంలో చాలా పవర్ఫుల్ ఉంది ఆశీర్వాదం ఎవరు పొందుకోలేకపోయింది మీరు వెతుక్కోండి ప్రార్థన పూర్వకంగా ఎలిషా పవర్ ఎక్కడుంది ఆయన ఆశీర్వాదం ఎక్కడుంది నేను పొందుకోగలనా ఇది సీక్రెట్ నేను చెప్తున్నా గొప్ప గొప్ప వ్యక్తులు బహుధనికులు దేవుని బిడ్డలు పెద్ద పెద్ద బిజినెస్లు చేసి వాళ్ళు చనిపోతడు ఆ ఆశ్రాలన్నీ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు పిల్లలు లేనివారు చాలామంది మళ్ళీ ఆ ఆశ్రలు నీకొస్తే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు నేను చెప్తున్నా కోట్లు కోట్లు డబ్బులు సంపాదించుకుంటాను కాబట్టి నేను ఒక సీక్రెట్ మీకు చెప్పాలి ఏమనుకుంటున్నాంటే దేవుడు మీకు సమృద్ధిగా ప్రతిదీ ఇవ్వాలా ఆత్మలో నీ ఆత్మీయ అంతరంగ పురుషుడు సంపూర్ణంగా బలపడాల ఎదగాలంటే ఏం చేయాలి తెలుసా యోగు చేసినట్లు చేయడం నేర్చుకోండి పేదవారి మొరని వినడం నేర్చుకోవాల తర్వాత చనిపోతున్న వారు రక్షింపబడ్డ వాళ్ళే కదా ఆశ్ర ఎప్పుడు వస్తుంది రక్షింపబడ్డ వాళ్ళ మీదకి ఆశీర్దం వస్తుంది అయితే రక్షింపబడ్డ వారు చనిపోతున్నప్పుడు నువ్వు వాళ్ళని పరామర్శించగలవా వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శించగలవా వాళ్ళకు పోయి నువ్వు ప్రామిస్ చేయగలవా నువ్వేం వరిగాకు నేను నీ కుటుంబాన్ని చూసుకుంటా నీ బిడలని నీ పిల్లలని చదిపిస్తా అని నువ్వు మాట్లాడగలవా నువ్వు బ్రదర్ నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది బ్రదర్ అది శారీరకమైన ఆలోచన ఒక మాట నువ్వు ఆయనకి ఇవ్వగలవా నేను చూసుకుంటాను ఎప్పుడైతే నువ్వు ఆ వాగ్దానం చేస్తే దాన్ని అమలు పరుస్తుంటావో ప్రభు నీకు ఇస్తాడు ఆశీర్దం లక్షల లక్షలలో వచ్చేస్తాడు డబ్బు ఒకప్పుడు మేము స్టార్ట్ చేసినాం అనాథాశ్రమం ఇరవై ఎనిమిది మంది ఆడపిల్లలు ఉండే అందులో చాలా కాలం నడిపించినాం దాన్ని ఏదో రూపకంగా ఏదో రూపకంగా సపోర్ట్ వస్తూనే ఉండే డబ్బులు ఒక్క ఆడపిల్లని ఇద్దరు ఆడపిల్లల్ని పెంచడమే బహు కష్టం అంటే ఇరవై మంది ఉండే అందులో ఆడపిల్లలు చెయ్యొచ్చు మనం కావాలనుకుంటే ఇంతకాలము స్వార్థంగా ఆలోచించిన కాబట్టి అవన్నీ చేయలేకపోయినాం కానీ నువ్వు ప్రయాసపడి ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తున్నావు కానీ అసలు అది కానే కాదు దేవుని దైవికమైన విధానం రక్షింపబడ్డవాడికి ఈ సీక్రెట్స్ మర్మంలో అర్థమవుతే వాడు సునాయాసంగా ధనికుడైపోతాడు కానీ దాన్ని ఆనందించాడు ఎందుకంటే ధనం ఎందుకు వస్తుంది అంటే ధనం లేని వాణి ఆదరణ కొరకు ఇవ్వడానికి పేదవాళ్ళని కనికరించడం కొరికే నిన్ను ధనికుడిగా చేసిండు దేవుడు అది సీక్రెట్ ఆ చనిపోతున్న మీద ఉన్న ఆశ్రదలు వాడు ఇక్కడిని విడిచిపెట్టిపోక తప్పదు వేస్ట్గా ఎవడు బొందుకుంటున్నాడు ఎవడు పొందుకోలేకపోతున్నాడు ఏలిషా మీద ఉన్న ఆశ్రమం ఎవడు పొందుకోలేకపోయినాడు అట్లా గొప్ప గొప్ప దైవజనులు అందుకే నేను చాలా కేర్ఫుల్గా గొప్ప గొప్ప దైవజనుల దగ్గర టైం స్పెండ్ చేస్తూ ఉంటా వాళ్ళ మాటలు వింటామంటాను వాళ్ళు ఈలో కానీ విడిచిపెట్టిపోతున్నప్పుడు దాన్ని నేను ఎట్లా పొందుకోవాలని ఆలోచిస్తూ ఉంటాను నేను ఈరోజు చెప్తాను మీకు ఆ సీక్రెట్ నేను ఎవరు చెప్పలేదు తింటారు దైవజనుల దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని వాల్ చెప్తున్న సువార్త వింటున్నా వాళ్ళు చెప్పే విధానాలన్నీ వింటున్నా వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతున్నప్పుడు అవి నేను పొందుకుంటున్నా లేకపోతే ఇవన్నీ నేనేప్పుడు అర్థం చేసుకోగలను అసాధ్యం వాళ్ళకి ఆ వివేచన వరం ఇచ్చిండు వాళ్ళ దగ్గరికి నేను పొందుకున్నా ఎందుకంటే ఈ లోకంలోనే ఉంటాయి అవి నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతడు ఇక్కడే వదిలేసిపోవాలా అది ఎవరికి నాకేం తెలుసు ఎలియా అంటాడు అది నా వల్ల కాదు నేను నీకు ఇవ్వలేను అది ఎవరు పొందుకోవాలన్నా వాళ్ళే పొందుకుంటారు కానీ ఎలిషా కష్టపడి పొందుకున్నాడు నేను పొందుకుంటాను ఎట్టి కాబట్టి లవోదీయక సంఘం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే నువ్వు ఎంత ధనికునువైనా కానీ ఈ విషయము నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే అందుకే నా దగ్గరికి వచ్చి బుద్ధి తెచ్చుకోమంటున్నాడు ఆయన ఆ పదం వాడి అక్కడ ఎందుకంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఏసు ప్రభులో ఉన్నాయి అవి ఎవరికి ఇవాలో వాళ్ళకి ఇస్తాడు ఛానల్ మటుకు ఒక వ్యక్తి లోకంలో ఒక వ్యక్తి ద్వారానే ఇవన్నీ నీకు రావాల్సి వస్తాయి కాబట్టి నువ్వు అవన్నీ పొందుకోవాలనేదే దేవుని యొక్క ఆశ కాబట్టి లవదీయ సంఘ కళలో మనం ఉన్నాము ప్రపంచమంతటా క్రైస్తవులు బహుధనికులు కానీ ఇది మనం నేర్చుకోవాలా ఎవడు కష్టాలలో ఉన్నాడో వాడిని ఆదుకోవాలా వాడి నుంచి తిరిగి పొందుకోవద్దు మనం ఎందుకంటే ఆ కష్టాలలో ఉన్న వాడిని ఆదుకున్నప్పుడు వాడి మీద ఉన్న బ్లెస్సింగ్స్ నీకు వచ్చేస్తాయి ఈ సీక్రెట్ అర్థమైతే చాలు యోగు జీవితం ఎందుకు బహుధనికుడు అయన వృద్ధాప్యంలో ఆయన యవన దశ గురించి జ్ఞాపకం చేసుకుంటుండే ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో వృద్ధాప్యంలో యవన దశలో ఆయన ఎట్లుండే జ్ఞాపకం చేసుకుంటుండే అంటే ఎన్ని సంవత్సరాలు ఆయన ఇవి అనుభవపూర్వకంగా చూసిండు ఆశీర్వాదాలని దేశమంతా అనాథలను ఆదరించి దేశమంతా విదరలను ఆదరించి దేశమంతా పేదవాళ్ళని పోషించిండు ఆయన అంటే ఎంత డబ్బు వచ్చిండాలి ఆయనకి యవ్వన దశలోని వృద్ధాప్యంలో దేవుడు పరీక్షించిన నువ్వు బాగా డబ్బు సంపాదించుకొని ఎంతమందికి సంయపడ్డవు నువ్వు చాలా గొప్పవాడవు అనుకుంటున్నావు నీకు ఒక పరీక్ష పెడుతున్నా పరీక్ష ఎందుకంటే బంగారం వల్లే శుద్ధీకరిపడాలి కాబట్టి తర్వాత వృద్ధాప్యంలో తను పోగొట్టుకున్నవన్నీ తిరిగి వందుకున్నాడు వాక్యం అట్లా సాక్ష్యం అది ముగిస్తుంది యోగ గ్రంథం పోగొట్టుకున్న తిరిగి పొందుకు పది మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు మళ్ళా తిరిగి పది మందిని పొందుకున్నాడు ఆయన అన్ని పోగొట్టుకుండు వాడు వీడు వాడు వీడు దొంగలించుకొని వెళ్ళిపోయిండ్రు ఈయన పరిస్థితిని చూసి పడిపోయిండ్రా ధనికుడు ఎప్పుడు పడిపోతాడు ఎప్పుడు పడిపోతాడని ఎదురు చూశారు పడిపోయిండు ఎవడు పడితే వాడు గోరలను ఒకరు తీసుకపోయిండు బరలను ఒకరు తీసుకోకపోయిండు అన్ని ఆస్తులన్నీ ఒకడు ఒకటి తీసుకొని కానీ ప్రభు అన్ని తిరిగి ఈ లోకంలో ఉన్నప్పుడే ఇచ్చాడు ఇది నేను సీక్రెట్ మీకు చెప్పాలనుకుంటున్నా అన్ని ఆశ్రదలు ఇక్కడే పొందుకోవాలా ఈ సీక్రెట్ నీకు అర్థమైతే నీకెందుకు పిల్లలు కొట్టరు నువ్వు ఏ రోజైనా అనాథాశ్రమం పోయి పిల్లలకి అన్నం పెట్టినావా ఎంత ఖర్చు రెండు వేల కంటే ఎక్కువ కాదు ఖర్చు ఒక అండా బిర్యానీ ఎంత నాలుగు వేలేమవుతుంది అంతే వీళ్ళు చెప్తారు రవి ప్రజలు మనోజ్ ప్రజలు లేక తెలుసు కాస్ట్ అంతకంటే ఎక్కువ కాదు ఒక అండా బిర్యానీ తీసుకపోయి ఒక అనాథాశ్రమం ఇస్తే పాపం వాళ్ళు ఆ డిన్నర్ చేసుకుంటారు లేకుంటే లంచ్ చేసుకుంటారు సండే నువ్వు సండే సేవ చేయాలనుకుంటున్నావు చర్చిపోవాలనుకుంటున్నావు కానీ ఇట్లా ఎప్పుడైనా ఆలోచించినావా దేవుడు ఇటువంటి ఉపాసం కోరుకున్నాడు ఏం తెలుసా నువ్వు ఉపాసం ఉన్నప్పుడు పేదవాళ్ళని పోషించి నువ్వు ఉపాసం ఉన్నప్పుడు నీ డబ్బుల్ని లేనివానికి అనుగ్రహించి నీ దగ్గర ఒక రెండు జత్తలుంటే ఒక జత లేనివానికి ఇచ్చేసి అది నిజమైన ఉపాసం ఉపాసం అంటూ తినకుండా పోవడం అనుకున్నాడు తినకుండా పోవడం ఏంటంటే నీ శరణాన్ని కించపరచుకోవడము నీ అంతరంగ పురుషుని బలపరుచుకోవడం అది ఉపవాసం కానీ నీ అంతరంగ పురుషుడు నీ ఆత్మని బలపరచుకోవాలంటే నువ్వేం చేయాలా నీ ధనాన్ని ఉపవాసనలాగా మార్చుకోవాలా నీ ఆస్తులను ఉపవాసనగా మార్చుకోవాలా ఈ సీక్రెట్ అర్థమైతే నువ్వు ఎప్పుడో దానికి వైపు ఎప్పుడో హైదరాబాద్లో ఎన్నో సంపాదించుకునేవాడివి నేను ఇక్కడికి వాక్యాన్ని ముగిస్తున్నా కొంతసేపు మీరు కూడా దీన్ని ధ్యానించండి ఎందుకంటే ఎన్నో వాక్యాలు వినే వెళ్ళిపోతా ఉన్నాం మనం మన జీవితంలో అనుభవించి దాన్ని రుచి చూడలేకపోతున్నాం నేనైతే ప్రతిదీ రుచి చూస్తా ప్రాక్టీస్ చేస్తా నా దగ్గరకు వచ్చిన వాడిని ఎవరిని తోసిపుచ్చాను వాడు రక్త ముఖం తిప్పుకోను బయటోడైనా ముఖం తిప్పుకోను నేను నా దగ్గర లేకున్నా ఏదో రూపంగా తీసుకొచ్చి ఇస్తున్నా కానీ ఎవరిని కూడా అని చెప్పలేదు నేను సరే నువ్వు అనొచ్చు బ్రదర్ నువ్వు చాలా దనికుని బ్రదర్ అంటే లేదు నేను స్వతహాగా దనికున్నా కొట్టుకతోనే దని కొన్ని నేను ఎందుకంటే నా తండ్రి రాజులకు రాజు మళ్ళీ నేను ధనికున్నే కదా కాబట్టి నువ్వు ధనికునువ అయితేనే దరిద్రుని ఆదరించగలవు నువ్వు నేను దరిద్రుని అనుకుంటే నీకు ఇంకొకటి ఇవ్వాల్సి కాబట్టి తీర్మానించుకోవాల్సింది నువ్వు లవదీకీయ కాలంలో మనం ఉన్నాము నువ్వు ధనికున్వా దరిద్రునివా దరిద్రుని దగ్గర ఆశ్రదం లేదు కదా మరి వాడు ఆశ్రయించగలడు నేను దనికుని కాబట్టి ఆశ్రయం పొందిన వాడిని కాబట్టి వేరే వాడిని ఆశ్రయించగలను ఆ సిగరెట్ అర్థమైపోతే నీ సేవ విపరీతంగా ఫలభరితమవుతుంది అటువంటి ఫలభరితమైన సేవలో మిమ్మల్ని అందరినీ దేవుడు నడిపించాలా మతపరమైన జీవితంలో రక్షణ పొంది ఇంటి దగ్గర కూర్చొని అన్నం తిని పండుకొని అంటే కానే కాదు అది కానే కాదు క్రైస్తవ జీవితం నువ్వు క్రీస్తుకు బోలి నడుచుకోలేదు క్రీస్తుకు మాదిరిగా నడుచుకోలేదన్నట్టు అటువంటి నడిపింపులో ప్రభుని నడిపించాలా ప్రార్థన చేద్దాం పరశుధర వండ్రి మీకు వదనాలైనా లవధికే సంఘానికి సంబంధించిన విషయాలు ఎన్నో చూపిస్తున్నారు మేము ఉంటుంది అదే కాలం ప్రవ్వ రెండు వేల సంవత్సరాల ఆరంభమైంది ఇప్పుడు ముగించే దశకు వచ్చింది తండ్రి అవును ప్రభ మీరు అవునైనా జయించిన వాడిని మీతో పాటు సింహాసనం దగ్గర కూర్చుంట మాకు ఆశ ఉంది ప్రభావ అది మేము విడిచిపెట్టడానికి వెళ్ళేది చివరి దశ మా లైఫ్ లో ఒకటే అవకాశం తండ్రి ఆల్రెడీ నలభై యాభై ఏళ్ళు అది మా జీవితాలలో ప్రవ్వ ఇంకా కొంచెం కాలమే ఉంది తండ్రి మీరు ముందు ఈ మేము అనుభవపూర్వకంగా వీటిని మేము చూడాలా ప్రవ్వ మేము కూడా అనేకలకి విచ్చూపించి నేర్పాలా ప్రవ్వ నేను పాటించకుండా ఎవనికి చెప్తే వేసధారానా నేనే దానాలు ధర్మాలు చేయకుండా వేరేవాణి చేయమంటే నేను వేసధార కొన్ని అందుకు పాస్టర్స్ ఈ వాక్యం చెప్పలేరు ఎక్కడ కూడా ప్రపంచంలో ఎందుకంటే వాడు తీసుకునేటోడే కానీ ఇచ్చేటోడు కాదు కానీ బైబిల్లో ఉంది ప్రభ హిబుల్ పత్రికలో చనిపోయేవాడు కూడా లేవి కూడా దశమ భాగం ఇచ్చినట్లు చూస్తున్నాం అక్కడ మెలికి ఈ వాక్యం అర్థం కాక పాస్టర్స్ భేదవలాగానే చచ్చిపోతున్నారు ప్రభావ రోగాలతో చనిపోతున్నారు ప్రవ్వ పాస్టర్స్కి సత్యం బయలుపరచబడాల ప్రభావ మరి మా మేము మీకు చెప్తే వింటాడు బ్రదర్ సిస్టర్స్ చెప్తే ఓడు వినరు ప్రవ్వ కానీ బ్రదర్ సిస్టర్స్ అటువంటి సాక్ష్యం ఉంటే కానీ ఏ పాస్టర్ని మా మాట వినలేడు కాబట్టి ధనిక దశకు తీసుకపోయి ప్రతి ఆదరించే సేవా లెవెల్లో మమ్మల్ని నడిపించి మమ్మల్ని నందన్ని మీరు ఆక్రోశగా పరుచుకోమని ఏమిటనే వారి నందని ఆశ్రయించి తండ్రి వారి జీవితాలను అద్భుతాలు చేయమని ఏ సుకరిస్తున్నానో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మనం ప్రార్థన చేస్తాం ఒక్కొక్కరుగా ప్రార్థన చేస్తాం జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన ఎస్ అయ్య నాయన నీకు వందనాలు ప్రభా తండ్రి కనికర పూర్ణ కృప కలిగిన దేవా ఎస్ అయ్య నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా అబ్రహాం ఇసాకు యాకోబుల దేవ నీకు వందనాలు నీకు స్థుతులు నీకు స్తోత్రముల ప్రభా ఈ గడిచిన కాలం కాచే కాపాడి నీ రెక్కల కింద భద్రపరుచుకున్నావు తండ్రి అనేకలు ప్రభా ఈ దినాన్ని చూడలేకపోయారు కానీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు ప్రభా ఎన్నిక మమ్మల్ని యోగ్యత లేని మమ్మల్ని ప్రభాయన నీ యొక్క తండ్రి నీ వాక్యం నీ స్వరం వినే స్థితిని మాకు మీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రభాతండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని విశృతిస్తారు అక్కడ నేను ఉంటాను తండ్రి ఇదిగో ప్రభా చిన్న మందగా ప్రభానైనా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో మేము కూడుకున్నాం తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందారు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ఇస్తయ్యా మీకు లెక్కించలేని వందనాలు ఇస్తయ్యా మీకు లెక్కించలేని స్థుతులు మీకు లెక్కించలేని కృతజ్ఞతలు స్తోత్రములు ప్రభాతండి నా ప్రభా సమస్త మహిమ ఘనతా ప్రభావం యుగయుగంలో మీకే అర్పించుకుంటున్నాను నా తండ్రి ఏసయ్య తండ్రి ఇదిగో ప్రభానైనా లివోద్యేక సంఘం గురించి మీరు మాతో మాట్లాడారు నాయన వాళ్ళు ధనికంగా ఉన్నారు కానీ ప్రభాతండ్రి వాళ్ళు బీదల పట్ల నాయన అలాగే పేదరికంలో ఉన్న వారి పట్ల ఎవరి పట్ల ప్రభావం వాళ్ళు ప్రేమ చూపించలేదు ప్రభాతండ్రి నాయనా తండ్రి వాళ్ళు ధనికంగా ఉన్నప్పుడు వాళ్ళు మీరు ఆ రీతిగా దీవించి ఆశీర్దించారు కానీ ప్రభాతండ్రి నాయన మీ ఆలోచన చొప్పున మీ చిత్తం చొప్పున వాళ్ళు ఎవరి పట్ల ప్రేమ జాలి దయ కరుణకృప చూపించలేకపోయారు ప్రభాతండ్రి కానీ ప్రభా ఈ వాక్యం మీరు మాతో మాట్లాడినప్పుడు ప్రభాతండ్రి మిమ్మల్ని మీరు గద్దించినందుకు మీకు వందనాలు ప్రభాతం ఒకవేళ ప్రభా మేము ఒకవేళ ఇన్ని రోజులు ఇలా తెలియక బాబా నాయన విధానాలు మాకు తెలియక మేము తెలుసుకోలేకపోయినందుకు మేము తప్పు చేశామని మేము ముందు ఒప్పుకున్నాం ప్రభాత తండ్రి ఈ రోజు మీరు మా జీవితంలో మీరు వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభాతండ్రి కాబట్టి ప్రభా నాయన అలాంటి జీవితం నుంచి మాకు విడుదల దయచేసి మేము కూడా మా ప్రభానాయన పేదరికంలో ఉన్న వారికి సహాయం చేయాలా ప్రభా దరిద్రులకు మేము సహాయం చేయాలా ప్రభానాయన నాయన ప్రభా ఎవరు ఎవరైతే నిరాశ్రాయులు ఉన్నారో ఎవరైతే సర్వం కోల్పోయి ఉన్నారో ప్రభా తండ్రి వాళ్ళ కష్టాల్లో శ్రమంలో మేము పాల్పొందిన వారి ఉండాలా ప్రభా నాయన తండ్రి అలాంటి సేవ నువ్వు కోరుకుంటున్నావు ప్రభా అలాంటిది నువ్వు మా ఆశిస్తున్నందుకు ప్రభా మమ్మల్ని ఆ రీతిగా మీరు ముందుకు నడిపించండి ప్రభా తండ్రి ఇంతకాలం ప్రభా నాయన ఈ వాక్యం తెలియక మేము చేయలేకపోయాం ప్రభా తండ్రి నాయన తండ్రి మాకు ఎవరు ఎక్కడ ఇలాంటి వాక్యం కానీ ఇలాంటివి మాతో ఎవరు చెప్పలేదు ప్రభా అందుకే ప్రభా మేము గుడ్డి వారి తండ్రి మా నేత్రాలు మేము ఆ స్థితిలో మేము ఎదగలేకపోయాం ప్రభా కానీ ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు ప్రభ ఈ రకంగా మేము తీర్మానించుకుంటున్నాం ప్రభాతండి ఇతరుల పట్ల ప్రేమ చూపిస్తూ ఇతరులను మేము కరింకరిస్తూ ఇతరుల పట్ల మేము కృప చూపించే వారిగా ఉండాలా ప్రభ నీ నుంచి ప్రభా మేము ఏమైతే దీవెనలు పొందుకుంటున్నామో నీ నుంచి ఏమైతే మేలులు ఐశ్వర్యం మేము పొందుకుంటున్నాము ప్రభ అదే రీతిగా మేము కూడా ఇతరులకు లేని వారికి మేము సహాయం చేసే స్థితులు మమ్మల్ని లేవనెత్తండి ప్రభా ఆ రీతిగా ప్రభ మేము తీర్మానించుకుంటున్నాం మీరు ముందుకు నడిపించండి ప్రభాతం అట్టి ధన్యత అట్టి యోగ్యత మాకు దయచే ప్రభాత అండ్రి నా ప్రభ ఈ రోజు ప్రభా ఎంతో మంది ప్రభ నైనా నీ యొక్క క్షమా పొందుకుంటున్నారు ప్రభా తండ్రి నైనా నీ నుంచి వాళ్ళు క్షమాపణలు పొందుకున్నారు కానీ ప్రభా తండ్రి ఈ రోజు ప్రభ ఈ దినాల్లో ప్రభ ఈ అంత్య దినాల్లో ఎవరు ప్రభ ఇతరులను క్షమించలేకపోతున్నారు ప్రభ ఒకప్పుడు క్షమాపణ పొందిన వారు కూడా ప్రభ ఇతరు క్షమించలేకపోతున్నారు ప్రభ ఇతరుల పట్ల సమాధానంగా ఉండలేకపోతున్నారు ప్రభా ఇతరుల పట్ల కనికరం కూడా చూపించట్లేదు ప్రభ కానీ ప్రభ వాళ్ళు మాత్రం ప్రభా నీ నుంచి సమాధానం పొందుతున్నారు కనికరం పొంది కృప పొందిన్నారు ప్రభ నాయన మేము ఈ వాక్యాలన్నీ వింటున్నాం కానీ ఏది మేము ఆచరణలో పెట్టట్లేదు దాని ప్రకారంగా మేము ప్రవర్తించట్లేదు దాని ప్రకారం మేము నడుచుకోవట్లేదు జీవించలేదు ప్రభ నాయన ఈరోజు ఎవరైతే ప్రభ అలా ఉన్నారు ఒకవేళ నేను కానీ ఎవరైనా అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళందరికీ ప్రభా నైనా ఇతరుల పట్ల కనికరం చూపించాలా ఇతరులకు సహాయం చేయాలా ఇతరులతో సమాధాన పడాలా ఇతరుల పట్ల ఆయన మంచిగా ప్రవర్తించాలా వాళ్ళ ప్రతి బాగోగులు చూడాలా ప్రభా ఆ రీతిగా ప్రభ అందరినీ మీరు నడిపించండి ప్రభా తండ్రి నాయన మీకు వందనాలు ఇస్తాయా లెక్కించలేని వందనాలు ప్రభ లెక్కించలేని స్తోత్రములు ప్రభ ఈ వాక్యం ప్రభా మా హృదయంలో నాటు వాలా ఈ వాక్యం మా హృదయంలో మేము భద్రపరచుకోవాలా ప్రభాతం అండి నాయన మీరు ఆపత్కాలంలో ఎంతో నమ్ముకోదగిన సహాయకుడు తండ్రి ప్రభా మీకు వందనాలు ప్రభాతండి ఇదిగో ప్రభా ఈ ఆన్లైన్ ప్రేర్ మీటింగ్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రభా ప్రతి వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ ప్రతి అవసరం తీర్చండి వాళ్ళ మీరు దీవించండి అభివృద్ధి చేయండి ప్రభాతండి ఇంకా నూతనమైన ఉత్తోజంతో ప్రభాత తండ్రి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలా ఇంకా నీ వాక్యంలో దినదినము అనుదిన ఆహారం నీవే ప్రభ కాబట్టి నీ దినదినమైన వాక్యంలో మేము బలపడాలా నా తండ్రి మీరు కొత్త కొత్త విషయాలు మాతో మాట్లాడుతున్నారు ప్రభాతండి ఇది వారికి ఎప్పుడో ప్రభాత తండ్రి ఆదివారం నీ వాక్యం వినేవాళ్ళం ప్రభా కానీ ఈ రోజు ప్రభానైనా ప్రతి దినం మీరు మాతో మాట్లాడుతున్నారు కొత్త కొత్త విషయాలు మాతో మాట్లాడుతున్నారు మా జీవితంలో ప్రభానైనా మేము ప్రతిదీ మేము తెలుసుకుంటున్నాం ప్రభాతండ్రి అట్టి ధన్యతను ఇచ్చారు ప్రభా మీకు వందనాలు ప్రభా అలాగే ఈ ఆన్లైన్ ప్రేయర్ పై మీటింగ్ పరిచర్ని మీరు దీవించండి ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ ప్రభాన్ని ఇంకా విస్తరింపాలా ఎవరైతే పార్టిసిపేట్ చేయట్లేదు ప్రభా తండ్రి వాళ్ళందరూ రావాలా పార్టిసిపేట్ చేయాలా ప్రభానైనా నా తండ్రి ప్రభానైనా పది పార్టిసిపేట్ చేయలేకపోయినప్పటికీ ప్రభా అట్లీస్ట్ ప్రభా సండే రోజు అయినా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలా ప్రభా తండ్రి నా ప్రభా ఈ వాక్యాలు ఎవరైతే ప్రభా వినబోతున్నారో వాళ్ళ జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేయండి ప్రభా వాళ్ళని ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభానైనా నేను వాళ్ళ సర్వ సత్యంలోకి మీరు నడిపించండి ప్రభానైనా తండ్రి అలాగే ప్రభ మా అంతరంగ పురుషుని మేము బలపరుచుకోవాలా ప్రభాన ఆయన మా చెవులు ఇన్ని రోజులు వినలేకపోయినాయి ప్రభ మా నేత్రాలు గ్రుడ్డి స్థితిలో ఉన్నాయి ప్రభా మా చెవులు ఇప్పటి నుంచి ప్రభా యొక్క సత్యం వినగనగల అలాగే మా నేత్రాలు ప్రభా నీ ప్రతిదీ యొక్క దర్శనాలు ప్రభా నీ ఆలోచనలు అన్ని మేము చూడగలగాల ప్రభానైనా ఆ రీతిగా మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభా తండ్రి ఈ యొక్క కరోనా వైరస్ మళ్ళీ మధ్య విజృంభిస్తుంది ప్రభా అంతా నార్మల్ గా ఉంది అంత సజీవంగా ఉందనుకున్నారు ప్రభా నేను నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు ప్రభా తండ్రి ఆయన కానీ ప్రభా తండ్రి మీరే ప్రభావం అయినా ఈ వైరస్ బారిన ఎవరిని పడకుండా ప్రభా అందరిలో మీరు కాచి కాపాడండి ప్రభా ప్రతి ఒక్కనే ప్రభావం అయినా మీ యొక్క ముద్రించుకోండి ప్రభాత తండ్రి ఎవరైతే ప్రభానం అయినా ఈ వ్యాక్సినేషన్ ప్రభా ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోబోతున్నారో ప్రభాతం వాళ్ళు ఎవరికి ప్రభా ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి వీల్లేదు వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం కలగడానికి వీల్లేదు ఎవరైతే ప్రభా ఈ కరోనా బారిన పడి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళని సంపూర్ణంగా మీరే స్వస్థపరచండి ప్రభా అలాగే ప్రభా ఎంతో మంది ప్రభా నాయన తండ్రి కరోనా వల్ల లాక్డౌన్ వల్ల ప్రభా చాలా మంది కోల్పోయారు ప్రభా ఉద్యోగంలో నష్ట ఉద్యోగం పోయిన వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళున్నారు రైతులు కానీ చాలా మంది ప్రభా చాలా కోల్పోయారు ప్రభా తండ్రి వాళ్ళందరికీ తిరిగి మీరు సహాయం చేయండి ప్రభా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చండి వ్యాపారంలో వాళ్ళకి మీరే ఆర్థికంగా బలపరచండి తండ్రి నాయన కుటుంబంలో ఎవరైనా మరణించి ప్రభా తండ్రి ఆ కుటుంబంలో తనే పోషించేవాడు ప్రభా కుటుంబం దిక్కు స్థితిలో ఉంటే ప్రభా నాయన మేము సహాయం చేయాల అలా సహాయం చేసే ఇతరులు ఆ కుటుంబాన్ని ఆదరించేలాగా మీరే సహాయపడండి ప్రభా నైనా అలాగే ఎవరైతే గర్భం లేని వాళ్ళు బాధపడుతున్నారో గర్భ ఫలం దయచేయండి ప్రభా తండ్రి నేను ఎవరైతే మ్యారేజెస్ గురించి చింతిస్తున్నారో ప్రభా వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభాన అయినా తండ్రి వాళ్ళు ప్రభాన అయినా వివాహం కావట్లేదు వాళ్ళకి మీరే ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళ యొక్క మ్యారేజ్ అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైతే ప్రభావ ఉద్యోగ వల్ల వివాహంలో ప్రభా నీరే గొప్ప కార్యములు జరిగించండి ప్రభాతం అండి నైనా మా శత్రువులను మేము ప్రేమించాలా ప్రభా ఆయన మమ్మల్ని చెప్పించే వారి కోసం కూడా మేము ప్రార్థన చేయాలా ప్రభా ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయండి ప్రభాతం అండి నా ప్రభా వేసాయా నీకు వందనాలు వేసాయా నీకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు ప్రభాతం అండి ఇదిగో ప్రభా నాయన నీకు ఇలా ప్రార్థన చేసే అవకాశాన్ని ఇటు ధన్యతని ఇటు భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు ప్రభావ నీకు వందనాలు ప్రభా నీకు లెక్కించలేని వందనాలు ఎస్తాయా నీకు లెక్కించలేని స్థుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమా గణతా ప్రభావంలో తండ్రి నీకే యుగయుగములు అర్పించుకుంటూ నజరేడైన ఏస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని ఎంత నిలబెట్టుకోవడానికి వర్ణాలిస్త దివారా తులములు కాచి కాపాడి ఇక దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపులు మాకు అనుగ్రహించి నడిపించమని ప్రదృష్టమైన వాక్యంధ్ర ప్రభావ మీరు మాతో మాట్లాడినా నీకే వర్ణాలిస్త ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ నైనా ఇసు ప్రభావ ఏ రీతిగా జీవించాలనే విషయాలు మీరు మాతో మాట్లాడిన గొప్ప దేవా పతి వాక్యాన్ని మేము పాటించే వాళ్ళ మా ఇరుగు పొరి కొరకు మీరు సహాయపడాలా ప్రభావ అనాథ పిల్లల ఆయన ఇసుక ప్రభావ బీదలైన వాళ్ళు ప్రకృతి ప్రభావ మేము సహాయకులుగా ఉండాలి ప్రభావ ఆ స్థితిలో ప్రభావ నా మీరు మమ్మల్ని నిలబెట్టిన ప్రభావ అది సంపూర్ణంగా మీ వాక్య ప్రకారం కొనసాగించుకోవాలని మీరు సహాయపడడం ప్రభావ ఆయన ఎప్పుడు కూడా ప్రభావ మీరు ఆ రీతిలో మేము ఓ ప్రభావ నా తల్లి ఇసుక ప్రభావం మీరు వాక్య దర్ మమ్మల్ని హెచ్చరించారు మమ్మల్ని ఎంతగానో ప్రభావ మీరు మమ్మల్ని బలపరిచినారు ఆయన నీకు ఓ ప్రభావ బహు ధనికులు ప్రభావ ఆ రీతిలో చేస్తారే ప్రభావ కానీ ప్రభావం మీలో మమ్మల్ని ధనవంతులుగా తయారు చేస్తున్నారు ప్రభావ మీరు రాజులకు రాజు ప్రభులకు ప్రభు మీ బిడ్డల మీద కూడా ప్రభావ మీ ధనికులమే ప్రభావ ఆయన మీ ఇక ఆత్మీయమైన ధనాన్ని ప్రభావ అనే మేము ఇవ్వాలి ప్రభావ ఒక రవా బీదల పట్ల మీ కనికరం చూపించాలా ఎదుగురాల పట్ల ప్రభావ మేము జాలి చూపించాలి వాళ్ళకి నేను సహాయపడాల ప్రభావ వాళ్ళ అవసరకరంలో ప్రభావాలకు నేను తీర్చేవారిలాగానే ఉన్నాను నా అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రభావానికి సేవలు మమ్మల్ని నడిపించండి నా దేవా ఇసు ప్రభావ మీరు మాకు బయలుపరచండి ప్రభావ నా దేవా నా ప్రభావ మీరు ఎంతగానో ప్రభావ నా తండ్రి ఇసుక ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ మీరు మాతో ఆయన ఈసు ప్రభా బైబుల్ ఉన్న ప్రతి సీటెడ్ ప్రభావిని మాకు బయలుపరుస్తున్నారు ప్రభా ఈ చివరిక సంఘం చివరి సంఘ కాలంలోనే ఉంటున్నాం ప్రభా ఎంత భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభా ఎంతో మంది ప్రభావ ఆయన పాచస్ వాళ్ళు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ప్రభా ఓ ప్రభా పేద స్థితిలో ఉన్నారు ఇస్తు ప్రభావ తల్ని కనీసం తిండి తినే శక్తి కూడా వాళ్ళకి లేదు ప్రభావ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రభావ మేము పరామర్శించాలి మేము సహాయపడాలా ప్రభా ఆయన ఇసు ప్రభా తల్ని మేము ఆ రీతి మేము చేయాల ప్రభావ మేము చేసే ప్రభా వాక్యను ప్రకటించాలా ప్రభా వాళ్ళు ఎలాంటి వేషధార ఉండద్దు ప్రభావ వాటి నుంచి మాకు విడతలు తెచ్చే ప్రభావ నా దే మా ఆత్మే నేతలు ఇప్పని ప్రభావం మా అంతరంగా కూర్చొని బలపరచుకోవాలా ఆయన ఎప్పుడు ఈ రీతిలో మేము వినలేరు మా చెవులను విప్పినారు ప్రభావ మా చెవులను స్వచ్ఛపరిచినారు ప్రభావ నీకు అన్నాలిస్ అయ్యా మీ నుండి మేం ప్రభావ ఇది అనేక జీవితాలలో మేము తీసుకొని పోవాలా నా తను మేము వినిపోయే సంతోషించి ఆనందించే వల్లాగా మా సంతోషాన్ని ప్రభావ ఇతరులకు మేము పంచేవర్ లాగా మేము పొందుకున్న ఈ ఆచరణని ఇతరులకు మేము ఇచ్చేవారిలాగా ఉండాలా ప్రభావ నిలిపి సేవకు క్రామంలో ఈ లోకమంతా తీసుకునే ఉన్నాం ప్రభావ కానీ మేము ఇచ్చేది ఒక మెలిపి సేవకి ఇచ్చిన ప్రభావ ఎన్నికలకు ఆ రీతిలో మీరు నిలబెట్టినారు ప్రభ నీకు వందాలి తగినట్టు ప్రభావ మా జీతాలు మేము మార్చుకోవాలా ప్రభ మీ కొడుకు రోషం కలిగి మేము జీవించాలా ప్రభావ నైనా ప్రతి దశలో ప్రభావ అందరినీ ఆదరించాలా ప్రేమతో ప్రభావ మేము ఎటువంటి మేము చేయాలా ప్రభావ నా కానీ ఇస్తే ప్రభావ నా కానీ ఎన్నో చేస్తున్నా కానీ ప్రభావ ఏ రోజు కూడా ప్రభావ అనాద్యపు ప్రభ నీ అన్నం పెట్టలేని ప్రభావ మమ్మల్ని క్షమించని ప్రభావ నీడల మా ఎందు కూడా ప్రభావ నేను ఎన్నో ఆచరణలు మీరు పొందుకొని ఎన్నో విషయాలు మీరు మాకు ఎన్నో ఓ ప్రభావిలు మాకు అనుగ్రహించినవి కానీ ప్రభావ ఏ రోజు కూడా పట్టిన ఇతరులకు మేము పంచుకోలేదు కాబట్టి ఆయన ఈ రోజు మమ్మల్ని హెచ్చరించినారు ప్రభావ మీ హెచ్చరించినందుక నీకు అన్నాళ్ళు ప్రభావ మీ కృపను బట్టి నీకు వన్నాాలి ప్రభావ ఆయన ఈస ప్రభా తిన్నీ మీరు మాతో మాట్లాడినందుక నీకు వన్నాాలి మీ స్వరం ఉన్నప్పుడు ఓ ప్రభావ మా మనసులు మా హృదయాలు కదిలింపబడిని ప్రభావ ఆయన మీ జ్యి మీ వాక్యం అంతగా జీవమంది ప్రభావ ఆయన మేము మేమే పొందుకుంటున్నాం కానీ ఇతరులకు అది లేదు ప్రభావ మేము ఇవాళ ఇతరులకు అయినా ఇసుకు ప్రవాలంటే జీవితాన్ని మాకు అనుగరించి మనం మేము ఆరంభించుకోవాలి మా జీవితాన్ని ఈ రోజు నుంచి ప్రభావ నేనే ప్రభావా ఆయన ఈ రోజు నుంచి మేము అది దానికి మేము ముందుకు పోవాలా ప్రభావ మీరే సహాయపడండి ప్రార్థన చేస్తున్నాం అయినా మీరే నడిపించాడు ప్రభావ అతన్ని మేము ఏ రీతి కూడా ప్రభావ వీలేదు ప్రభావ ఈ లోకాదిని ఆశించడానికి వీలేదు ప్రభావ ఎందుకంటే మీరు మాకు ఇచ్చే దేవుడే అన్నారు ప్రభావ మీ ధన నిధులకు వెళ్ళి ప్రభావ మాకు ఇచ్చే దేవుడే అన్నారు ప్రభావా గొప్ప దేవ ఇంతకాలం ప్రభావ ఎన్నో సంవత్సరాల్లో ఆలస్యం అయితే ఆయన ఈ సత్యం మాకు ముందే తెలిసిందే ప్రభావ మేము ఎంతవరకు జాగ్రత్త పడేవాళ్ళు కొన్ని విషయాలు ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నప్పుడు మా జీవితాలను ప్రభావ మార్చుకుంటూ మీ వాక్యానికి అనుసరిస్తూ మేము నడుచుకుంటున్నాం ఓ ప్రభావం దాన్ని బట్టి ప్రభావ ఇంకో ముందు అనేక విషయాలు మీరు మాకు బయలుపరుస్తూనే ఉన్నారు ప్రభావ ఆయన ప్రతిదీ మేము జాగ్రత్తగా స్వీకరించా ప్రభావ వాటిని మేము పాటించాలా ప్రభావ విషయాలు మీరు మాకు చెప్పినే కొన్ని పాటిస్తాం కొన్ని పాటిస్తలేదు ప్రాభ మమ్మల్ని క్షమించమంత ఆధిష్టమైన మీ యొక్క కృప చూపించమంత ఆదిష్టమైన నీ కృప వెంబడి కృప అనుగ్రమించినైనా ఈ రోజు నుంచి ప్రభావ మాట మేము పాటించాలనే సహాయపడడం మా జీవిత కాలం అంతా ప్రభావ మేము చేయాలా ప్రభా మీరే మాకు సహాయకుల ప్రభావ తండ్రి నన్ను సమస్తం చేయగలని పౌలు భక్తి చెప్పిన ప్రభావ ఆ రీతిగానే ప్రభా మేము మీరే బలపచ్చే దేవుడు సమస్తం మేము చేయగల మీ మైమకొరకు ప్రభావ సమస్తం ప్రభావ మీరు అనుగరిస్తే దేవుడు అన్నారు నీకు వర్ణాల ప్రభావ ఆ రీతిగా మేము ముందుకోవాలనే సహాయపడడం మా నా తండ్రి నా దేవ ఇసు ప్రభావ మీరు అక్కడ తొరిగింది ప్రభా నైనా ఇసుకు సమయం చాలా తక్కువ ఉంది ఈ కొద్ది సమయంలో ప్రభా మేము ఇవన్నీ మేము చేయాలా ప్రభావా ఒకటే ప్రభావ అయినా తను ఇస్తే ప్రభావ ఇన్ని సత్యం తెలుసుకుని దాన్ని చేయకపోతే ప్రభావ నిన్నీ కూడా మాకు వ్యర్థమే ప్రభా నైనా పాటించాలా ప్రభా ఓ దైవాతి మీ పరలోకి ఒక దర్శనాలు మేము చూడాలా ప్రభావ పరలోకి అదిబిట్టు మేము పొందుకోవాలా ప్రభావ ఆ సిట్కు మేము ఎదగాలిసే ప్రభావ ఇతరుల ప్రభా ఓ ప్రవాణ తల్లి ఆదరించే వారిలాగా మేము ఓ ప్రవాణ తల్లి అలాంటి జీవితాన్ని అలాంటి సేవలోకి మేము నడిపించండి విశేషమైన కార్యాలు మేము చేయాల ప్రభావ సమస్త కార్యాలు మీ మహిమ కొరకు మేము చేయాలేసే ప్రభావ అలాంటి సేవా జీవితం మనం నడిపించమని వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్వస్థపచ్చని బలపచ్చని ప్రభావ ఆ కలివరిశీల్లోనైనా మీరు పొందిన గాయలలో స్వచ్ఛత ఉంది ప్రభా పత్రిక బిడగ స్వస్థత అనుగరించినైనా ప్రభా స్వచ్ఛత మీ నుండి రావాల ప్రభావ ఈ లోకములు ఎక్కడికైనా స్వచ్ఛత రాదు ప్రభా వ్యాక్సిన్ వల్ల స్వచ్ఛత రానే రాదు ప్రభావ మీ నుంచి రావాల స్వచ్ఛత ప్రభావ మర్చిపోయింది ప్రభావ ఈ లోకమే మర్చిపోయింది ప్రభ నైనా ముఖ్యంగా క్రైస్తువులు మర్చిపోయినారు ప్రభా ఓదేవ దానికోసం ప్రయాస పడుతున్నారు కానీ స్వస్థపచ్చి యోహో అని నేనైన వాక్యాన్ని మర్చిపోయారు ప్రభావం అయినా ప్రకటించిన వాళ్ళు స్వచ్ఛతలు జరిగిన వాళ్ళు చీతలలో ప్రభావ నైనా ఏం లేకుండా స్వచ్ఛతలు జరిగినాయి ప్రభావ విశ్వాసం ద్వారా ప్రభావ అలాంటి విశ్వాసం లేదు ప్రభావ ఈ రోజు కలిసి వాళ్ళ ప్రభావ ఓ ప్రవ తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు ప్రభావ తిరిగి ప్రభావం హృదయాలలో ప్రభావ నైనా మీ కనికరం చూపించండి హృదయాల విశ్వాసాన్ని పుట్టించండి స్వచ్ఛత ప్రభావ ఏం పొందుకోవాలనే ఒక విశ్వాసం ఆ కేతులకు రావాలా గొప్ప జనం పట్టని కనికరిం చూపించండి స్వస్థపరచండి ఆస్పడల్స్లో ఎంతో ఈ వైరస్ ప్రభా ఓ ప్రభావ కొట్టిమిట్టి ఆడుతున్నారు క్రైసిస్ వార్డులలో ప్రభావ ఆయన యేసుక్రావు ఇంకా ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న ప్రత్యేక బీడక ప్రాంత అనుగ్రహించమని ప్రార్థిస్తుందైనా ఆయన పత్తి బిడక బి అనుగ్రహించిన చివరి దశ అయినా కానీ పతి బిడని మీ తట ఆకర్షించుకోవడం ప్రభావ గొప్ప గల తండీ ప్రార్థన చేస్తుందైనా గొప్పదేవ పత్తి బీడక ప్రభు రక్షణ మార్గం రక్షణ సందేశం వినే ఉంటారు ప్రభావ ఆయన వాళ్ళ జీవితాల్లో ఒక చివరి అవకాశంలో ప్రభావ ఒక దొంగ ఏ రీతిగా రక్షణ పొంది పశ్చాత్తాపడిందో ప్రభా ఆ తీవ్ర దర్శనైనా కానీ ప్రభ మిమ్మల్ని స్వీకరించాలో ప్రభా ఆ రీతి మీరు ఆకర్షించుకున్న ప్రభావ వాళ్ళు మీరు ఆకర్షించుకోకపోతే వాళ్ళు నశించిపోతారు ప్రభావ అయినా ఈ ఆకర్షించుకొని ప్రతి బిడ శాన్ని గురించి మనం ప్రార్థిష్టమైన ప్రతి బిడ ప్రభావ వాళ్ళ జీవితాన్ని మీరు సమర్పించుకోవాలని మీరు వంద ప్రభ ప్రార్థన ప్రభావ ప్రభావ వ్యర్థం పోవద్దు ఈ ప్రార్థన ప్రతి దానికి మీరు జవాబిస్తున్నారు ప్రభావ ఆయన గొప్ప దైవానికి వల్ల గొప్ప అవకాశం మీరు మాకు వచ్చింది ఈ యొక్క సమయంలో ఈ కొద్ది సమయంలో ప్రభావం మీరు మాకు అనుగరించండి మీకు తాజా మండలం మాకు అనుగరిస్తున్నారు ప్రభావ ఆయన ఇసు ప్రభావం మీకు వాకిని చూడాల ప్రభావ నేను మేము వాకిని తీసేది కాదు ప్రభావ రుచి చూడాలా ప్రాభ నా హృదయంలో జీర్ణించుకోవాలా ప్రభావ అదే ప్రకారంగా మీరు జీవించాలా అనేకమైన ప్రకటించాల ప్రభావ అలాంటి సేవకులుగా మమ్మల్ని తయారు చేయని ప్రభావ అదే ప్రతి బలహీతలను కొట్టిపోయిన ప్రభావ మీరే బలవంతుడు ప్రభ మీ బలహీనం మా బలహీతలు తొలగించినైనా మీ యొక్క బలాన్ని మా కను గురించి నడిపించమని ప్రార్థిష్టమైన ఆరోగ్యాలు కొట్టివేమని ప్రార్థిష్టమైన ప్రతి బిడ్డకు స్వస్థత అను గురించిన ప్రభావ ఇంకా ప్రభావ ఎంతో మంది రోగాలతో అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రతి బిడ్డ స్వస్థపరచారు వెళ్ళి కూడా ప్రభావ మీ వాళ్ళు పరామర్శించాలా ఒక ప్రభావం ప్రభావం మేము ప్రార్థన చేయాలా ప్రభావ మీకు ఆ పనులు మీరు చేయాలా ఆయన ఇస్తు ప్రభావం నేను ఇంతకాలం అనుకుంటున్నాను చేయలేము అవుతున్నాం ప్రభావ ఇక్కడి నుంచి మేము చేయాలో ప్రభావ మీరు మాకు సహాయపడమని ప్రార్థిష్టం మీ ఆత్మ నడిపింపు రైట్ చేయండి ఆయన పరిష్ర తను మేము ఏ రీతికి వెళ్ళాలో ప్రభావ మీరే మార్గం చూపించాడు ప్రభావ ఓ ప్రభు మాట్లాడిన దేవుడు మార్గం చూపించే దేవుడైనా రిసయానికి వన్నాను ప్రభావ తండ్రి నా ఆ రీతికి మా హృదయాన్ని మార్చమని ప్రార్థిష్టం చేసుకోగలిగిన మనసు ఓ ప్రభ తండ్రి ఇస్తు ప్రభావ పుచ్చుటెండ కంటే ఇచ్చుట ధన్యమని వాక్యమని జ్ఞాపం చేసుకున్నాం ప్రభావ మేము ప్రతి ఒక్కరి ఇతరు నుంచి మేము తీసుకునే వారిలాగా ఎప్పుడు ఉండొద్దు ప్రభావ ఆయన ఈసారి మేము ఇచ్చేవారు లేకుండా మీరు ఇచ్చినారు ప్రభావ అనే ఎక్కడి నుంచి తీసుకోలేదు ప్రభావ ఆయన మేము మీ బిడలమైన మేము కూడా అలాంటి గుణగణం కలిగి మేము జీవించారా మీరే సహాయపడమని ప్రార్థిస్తాం అయినా నా ఇంకా ఎంతో మంది ప్రవీణులు పార్టిసిపేట్ చేయలేదు ప్రభావ నా తన ఎన్నో విషయాల ప్రభావాలు జీవితంలో లైఫ్ లో ప్రభావం కనుమరుగైపోతునే ప్రభావ ఆయన ఈసో ప్రభావ వాళ్ళు పొందుకుల శితులు ఉన్నారు ప్రభావ ఆయన తిరిగి ఆ బిడలందరినీ ప్రతి బిడ్డని దర్శించండి ప్రభావ మీ వాక్యం పట్ల ఆసక్తి కలిగే ప్రభావ ఆరాధ్యంలో పాలు సహాయపరమం ప్రార్థిస్తుంది ఏ స్థితిలో ఉంటున్నా కానీ ప్రభావ ఆ బిడ్డలు మీరు ఆదరించండి బలపరచండి స్థిరపక్షమని ప్రార్థిస్తుంది మీ వాక్యం పట్ల బిడ్డలకు ఆసక్తి ఓ ప్రవాణ అథండి ప్రభు ప్రతి ఒక్క మా జీవితంలో అవలంబించుకోవాలని మీరు సహాయపరమని ప్రార్థిస్తామే నా రాణ వీడి నడిపించండి ఇంకా ఎన్నో విషయాల ప్రభావం మీరు మాకు బయలుపరుస్తున్నారు ఓ ప్రభావం లేసి ప్రతి ఒక్క వాక్యం వినాలా చాలా ప్రకారం మేము జీవించాలా అది ప్రాక్టీస్ చేయాలా ఆ ఫలం అది మేము పొందుకోవాలా ప్రభావ అనేకులు మేము ప్రకటించాల మేము ప్రాక్టీస్లు చేయకుండా ఇతరులకు మేము ప్రాక్టీస్ అది వేషధారణతో సమానం ప్ర మాకు వండుకోవా ఒకవేళ ఇంతకు ముందు మీ ఆ రీతి ఉంటే మమ్మల్ని క్షమించాను ఇక్కడి నుంచి ఆ రీతి వండుకున్నా నేను దాన్ని చేసి చూపించే వారి లాగా నేను ఉండాలా ప్రభావ అయినా ఇస్తూ కృపను బట్టి నీకు వందాలిస్తా అలాంటి జీతాన్ని మాకు అనుగ్రించాడు తండ్రి నీకు వందాలిస్తాయా ఈ దినం మీరే మాకు సాయకులు నడిపించండి ప్రభావ మీ నూతనమైన కృప నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగరించండి ఆ ప్రతి ఒక్క బిడని ఒక ప్రభావ కుటుంబాన్ని సిస్టర్స్ దగ్గర దీవించండి ప్రభావ నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాక్షులు పెట్టుకొని ప్రభావ ఆత్మీయ జీవితంలో సంపూర్ణంగా ప్రభావ మీకు సాగిపోయి బిడ్డలుగా తయారు చేయండి పిల్లల చుట్టూ కుటుంబం చుట్టూ మీకు చేయండి ఓ ప్రభావ వైరస్ నుంచి మీరు కాపాడిన వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడిన ప్రభావ మీకు ఒకరు భద్రపరచుకొని మమ్మల్ని అందరినీ ప్రవా నా తల్లి ప్రభావ మీరు ఎంతగానో మమ్మల్ని అంత భయంకరంగా స్థితిలో మేము మమ్మల్ని పోషించినారు ప్రభావ మీకు చెందును మమ్మల్ని ముగేసుకున్నారు ప్రభావ మమ్మల్ని ఎంతగానో ఆదరించినారు ప్రభావ మమ్మల్ని పోషించినారు ప్రభావ నీకు వర్ణాలిసయ్యా ఒకరి రాబోయే దినాలు ఎంత భయంకరమైన ప్రభావ అయినా కానీ మేము భయపడడం ప్రభావాత మీరు మాకు వాగ్దాన్ని చేసిన వాడిని ఒకరు నమ్మదేవి అను కనుకో ప్రభావ మేము ఏదైతే మేము పట్టుకున్న అది నిశ్చత కలిగి చివరి వరకు ప్రభావ మీకు మేము జీవించాలా ప్రభావ ఆ రీతిగా జీవించే బిడలుగా మమ్మల్ని తయారష్టమైన గొప్పదేవ ఈసానికి వర్ణాలు ప్రభావ ఈ యొక్క మంత్లో ప్రభా అనేక ప్రాంతాల్లో శివార్థ నిమిత్తం ఎంతగా ప్రభావం మీరే మాకు నడిపించండి మీకు పరిశుధాత్మ నిర్మితి రైతుని నూతనంగా అభిషేకించండి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క బిడల ప్రభావ రక్షణ పొందాలన్న తన ఒక ఆత్మగా నశించిపోయింది ఒక ఆత్మను రక్షణ పొందాలా ప్రభావ ఎస్క ప్రభావ ప్రతి జీవితంలో ప్రభు వాక్యం ఇష్టపడుతుండగా ప్రభావ ప్రతి ఒక్కరిని వాళ్ళ జీవితాలలో ఫలబద్ధం రక్షణ మార్గం రైతు చేయని ప్రభ పరిషతండి మమ్మల్ని అందరినీ చెవులు వాడుకోని ఏ రీతి మీరు మాకు మార్గం చూపించండి పరశురాత నడిపింపుగా ఇచ్చేయండి ప్రార్థనా పూర్వకంగా మేము ఒకప్పుడు మేము ముందుకు పోవాలని మీరు సహాయపడమని గొప్ప దైవానికి వందాలి సయ్య మీరు అక్కడ తొలిగందినైనా మీరు సిద్ధపడాలి అనేకలు మీరు సిద్ధపరచాలా ఇక చాలా తక్కువగా లేసే ప్రభావా మీరు ఆలస్యం చేసి కాబట్టి ప్రభావ ఇక విషయాలు మేము అనేక మేము వెళ్ళిపోవాలి ప్రభావ మానించు ప్రవా అనేక ట్రాన్స్ఫర్మ్ కావాల ప్రవా నాకే వాయిస్త ఈ గొప్ప గొప్ప సేవకులు ప్రభ అన్ని ఆచారాలు ఇచ్చి పెట్టాయి అది మేము వాటి కోసం మేము ప్రయాసపడాల ప్రభావ నా బిడలుగా తయారు చేయాలి ఇలిస పొందుకోడు ప్రభావ ఇలియ నుంచి వారిని మేము మీ బిడల నుంచి దగ్గరి నుంచి మేము పొందుకోవాల ప్రభావ ఆ స్త్రీ కొరకు మేము కనిపెట్టుకోవాలా ఆశీర్వాదం మేము పొందుకోవాల ప్ర ఈ పిల్లలకు మేము అనేక ఉండాల ప్రభ అలాంటి పిల్లలకు మమ్మల్ని అందరినీ నడిపించమని ఓ ప్రభావ మీ అక్కడ తొలిగింది ప్రభావ ఆయన ఈ ప్రభావంతో ఎంతమంది ప్రభా సిద్ధం ఎంతోమంది పడిపోయిన సేవకులు అయిన పత్రిక పిడు మీద లేవనైతే బలపచ్చని మీ కృపాను గురించి ప్రభావ మరోసారి మీ కృపలో జ్ఞాపం చేస్తుంది కనికరం చూపించండి కృప చూపించి గొప్ప సాక్షి నిలబెట్టుకోమని నా తన ఉద్యోగాలకు ఉద్యోగాలు ఇచ్చేయండి మంచి ఛాళలు అనుగురించండి కుటుంబాలను ఆదరించండి బలపచ్చని సమాధానం అనుగురించి ప్రభావ పతి కుటుంబం ప్రభావ నేను మహిమ పరిచయం లాగానే సహాయపడండి కుటుంబంలో ప్రభావం ఎంతమంది అయితే రక్షణ పొందాలి అంత రక్షణ పొందాలా ఈ సీకరిస్తున్న ప్రభావ రక్షణ పొందిన వాళ్ళ ఇంట్లో అందరూ ఆత్మీయంగా బలపడాలా మీరు సేవ చేయాలా ప్రభావ అలాంటి జీవితాల్లో దయచేసే ప్రభావ మీరు ఆకలి తొలిగొని ప్రభావ సిద్ధపడి ఒక ఇచ్చిన ఈ లోకంలో ఒక పది కొరకు మమ్మల్ని తీసుకొచ్చిన మా పరుగు కడ ముట్టించుకోవాలా ప్రభావ విశ్వాసాన్ని కాపాడుకోవాలా ప్రభావ మా సాక్ష్యం మేము ఎక్కడ కూడా ప్రభావ మేము అదిగా జీవించుకున్న ప్రభావ ఓ ప్రభను అయితే నిన్ను మైంపచ్చే సాక్ష్యం ఉండాలా ప్రభావ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని అందరూ తయారు చేసి మీరు రాకపోతే మనం అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిషుద్ధ నామంలో ప్రార్థించిన పరిశోధన ప్రేమ కలిగిన తండ్రి ఎనికే వందనాలు స్థుతులు స్తోత్రం అబ్రహాం యాకబ్ల దేవానికే స్థుతులు స్థుతులు స్తోత్రం నా ప్రభావెంతో గొప్ప దేవుడు సర్వ సృష్టికర్త నా తండ్రి నా తండ్రి సర్వోన్నత దేవునికే స్థుతులు స్థుతుల స్తోత్రాలు ప్రభావ నా తండ్రిన్న ప్రభావ మేము ఇటుకుని ఉండగా కూడుకునే సమయం మాకు నీకు వందనాలు ప్రభావ నా తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాత్రం ఎంతగానో మాట్లాడనాలి ప్రభావిక సంఘం గురించి మాట్లాడిన ప్రభావ నా తండ్రి మేము ఆ సంఘం వల్లే నా ప్రభా ఇన్నాళ్ళు జీవించిన ప్రభావ ఇన్నాళ్ళు ప్రభావ అన్ని సంఘాలు ఉంటున్నాయి ప్రాభ పొందుకో పొందుకోండి పొందుకోండి వాక్యాల్లో చెప్తున్నారు కానీ ప్రభావ ఇట్లా పంచిపెట్టమని ఏ వాక్యంలోనూ చెప్పట్లేదు ప్రభా ఏ సంఘంలోనూ బోధించట్లేదు ప్రాభ ఆ రీతిగానే ప్రభావ జనాలు మైండ్ సెట్ కూడా మారిపోయింది నా ప్రాభ నా అటువంటి రీతిగా మేము ఉండడానికి ఇంకనే ఉండడానికి వెళ్ళేది నా ప్రభావ ఇంకా మీ వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించినందుకు వందనాలు లేదు ప్రభావ నా తండ్రి ఇప్పటి నా తండ్రి మేము అటువంటి క్రియలు చేయలేదు నా ప్రాభ ఇటు ఇగనుంచి నా ప్రాభ నీ నామ మహిమార్థమైన ప్రభావ మేము అటువంటి క్రియలు చేయాల ప్రభావ మేము ఆశీర్వదించడులనే ప్రభావ అటువంటి క్రియలు మేము చేయాల ప్రాభ అటువంటి క్రియలు మాకు అనుగ్రహించిన అటువంటి మనసు మాకు అనుగ్రహించిన ప్రభావ నా తండ్రి అటువంటి క్రియలు మాకు దయచేమని తండ్రి ఇది నాయన మీరు అక్కడ ఎంతో తొందరగా ఉంది నా ప్రభావ మేమని సిద్ధపడి ఉండాల ప్రభావ నీకులు మీ సిద్ధపరచాల ప్రభావ మీ స్వార్థ నిమిత్తమైన ప్రభావం మేము ముందుకు వెళ్ళిపోవాలి ప్రభావ మీ సహాయం మాకు అనుగ్రహించేడు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించిన మీ చిత్తం మాకు తెలియచేయండి మా మార్గాలు మీకు చూపించండి ప్రభావ మీ చిత్తం తెలుసుకోకుండా నా ప్రభావ మేము ఎటు నా ప్రభావ మీ చిత్తం అనుగ్రహించండి మా జీవితంలో ప్రభావ మీరు అద్భుతాలు చేయమని వెళ్ళుకుంటున్న తండ్రి అద్భుతాలు చేసి మేము మారాల ప్రభు అటువంటి ఒక అభిషేకం మాకు అనుగ్రహించేడు ప్రభు నా తండ్రి ఎన్నో గొప్ప అద్భుతాలు చేసిన ప్రభావ మీకంటే గొప్ప అద్భుతాలు నా తండ్రి మేము చేయగలమని వా వాక్యంలో చెప్పిన ప్రభ కానీ ఈ రోజు అద్భుతాలు మేము చేయలేని స్థితిలో ఉన్నాం ప్రభావ అటువంటి అభిషేకం మాకు అనుగ్రహించే ప్రభావ అటువంటి అద్భుతాలు చేయలేకపోవడానికి మేము ఏం కలిగిలేము నా ప్రభావ అటువంటిది మాకు అన్ని తెలియచేయనైనా అవన్నీ తెలియచేసిన ప్రభావ మీ శక్తి మీ శక్తిని మేము పొందుకునేలాగిన ప్రభావ మీ నామం అధికారం కలిగారు నా తండ్రి మేము ముందుకు పోవాలా ప్రభావ ఆటంకిస్తున్న ప్రతి దురాత్మను మేము గర్దించుకుంటూ నా ప్రభావం ముందుకు వెళ్ళిపోవాలా ప్రభావ నిస్వార్థ విషయమైన తండ్రి సిగ్గుపరివాడిగా ఉండడానికి వీల్లేదు నా ప్రభావ తండ్రి నీతి నిమిత్తమే మేము జీవించాలా ప్రభావ నా తను మా క్రియలు మేము సక్రమంగా చేసుకున్న ప్రభావ అనేకులకు మేము ప్రకటించాల ప్రభావ నా తన అవేషదారులుగా మేము ఉండడానికి వీల్లే సుప్రభ నా తన అటువంటి రీతిగా మేము ఉండడానికి వీల్లేదు నా తను మీ యొక్క నామ మహిమార్థమే మేము ముందుకు నడుచుకోవాలా ప్రభావ అటువంటి సహాయం అనుగ్రహించండి ప్రభావ నా తను అనేకులకు సహాయం చేసే కృపని శక్తిని భాగ్యాన్ని మాకు అనుగ్రహించి అటువంటి విశ్వాసమైన జీవితం మాకు దయచేయమని ఏసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె పరిశుద్ధ్రవ తండ్రి మీకు వదనాలనైనా కృపగల దేవ స్తోత్రాలుసయ్య ప్రభా అనేక పర్యాలు మీరు మాతను మాట్లాడుతున్నారు కానీ ప్రభావ మేము మతిమార్పు జీవులం అయినా ప్రతిదీ తండ్రి వీటిని మర్చిపోకుండా మా హృదయాల మీద రాసుకోవడం లాగా తండ్రి వాటిని భాషికం లాగలాగా మీరు కట్టుకోవడం లాగా సేపడండి కంట భూషణం తండ్రి వాటిని మేము పాటించాలి అమలు పరుచుకోవాలి త్వరగా డేట్స్ ఫిక్స్ చేసుకొని ముందుకు పోవాలా ప్రభావ అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి తండ్రి మేము ఉంటున్న ఈ యొక్క సంఘ కాలంలో ప్రభ నైనా మీరు తలపు కొడుతున్నారు బయట నుంచి కానీ ఎవ్వరు వింటలేము నైనా కనికరించండి తండ్రి మా యొక్క ఆత్మీయ నేతలను విప్పండి అంతరంగ పురుషుని బలపరచండి ఆ యొక్క తను మళ్ళీ మా తండ్రి అవును నేను అటువంటి స్వస్థత మాకు అనుగ్రహించి మహిమను అందండి వీటిని మేము గ్రహించాలా నడి వాటిని అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించండి అంతా నిమ్మలంగా ఉంది అనుకుంటున్నారు ప్రభా కానీ ఎవరు గురితనగిన సమయంలో జలప్రాయాల వచ్చి వారందరినీ నరకారం నైనా వాళ్ళు వివిధ సమాప్తిలు అన్నారు కాబట్టి జాగ్రత్తగా మేము పరిశీలించి జీవించి ఎక్కువ సమయం ప్రార్థనలు గడుపులాగన వాక్యంలో గడుపులాగా ధ్యానించలాగిన సేవపడండి తండ్రి వినవడమే కాదు పాటించాలా మేము ఇక మీదట అటువంటి పాటించే సేవ జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించి మీరు అక్కడ వరుస పరచుకోండి ఈ ఆరాధనలో పాల్గొన్న వాళ్ళందరినీ ఆశ్రించి అదూతలు వారి జీతాలు చేకూర్చి మీరే మహిమానందమని రానవి క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన పరువైన ఏసు క్రీస్తు కృపా సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండుగాక ఆమెన్ అందరికీ